పరిశుద్ధుడు తండ్రి నీకు వందనాలు కృపాసక్తి సంపూర్ణుడు వై ఉన్న దేవానికి స్థుతులు నాయన స్తోత్రములు ప్రభ ఈ గడిచిన కాలమంతా తండ్రి నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడినవు తండ్రి దేవారాత్రములు నా తండ్రి ప్రభ నీ కంటి పాపాలే కాచి కాపాడి దానంకు తండ్రి ఎస్ఐ నీకు అనూతనమైన కృప మమ్మల్ని సజీవలేఖలో నిలబెట్టి తండ్రి రాత్రికాల సమయంలో నీ సన్నిధిలో మమ్మల్ని చేర్చిన విధానాన్ని బట్టి తండ్రి నీకు వందనాలు నీకు కృతజ్ఞతలు స్తోత్రములు ప్రభ నాయన తండ్రి ఇదిగో ప్రభ ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడా నామాన్ని స్థుతిస్తారు అక్కడ వారి మధ్య ఉంటానని చెప్పిన దేవుడు ఆ రీతిగానే ప్రభా నాయన తండ్రి మీరు మా మధ్యలో ఉండండి పాటల ద్వారా మీరు మంగి పొందండి వాక్యం ద్వారా స్వరం ద్వారా మాతో మాట్లాడండి వినగలిగే చెవులు గ్రహించగలిగే నాయన మనస్సు హృదయం మాకు అనుగ్రహించండి ప్రభా నాయన నీ వాక్యాన్ని నాయన మేము సాత్వికతో అంగీకరించి సాత్వికంతో నీ వాక్యాన్ని స్వీకరించి మమ్మల్ని మమ్మల్ని మేము పరిశీలించుకొని పరీక్షించుకొని ప్రభా మీ వాక్యానుసారంగా జీవించే జీవితము అలాంటి తగ్గింపు జీవితం మాకు దయచేయండి ప్రార్థించిన ప్రతి ఒక్క విజ్ఞాపన ప్రార్థనలకు ప్రభ నాయన మీరే జవాబు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభ ఈ ఆరాధన అంతట్లో ప్రభ మీ సన్నిధి మీ కృప మాకు తోడుగా ఉంచి ఆయన పాటల ద్వారా అన్నిటి ద్వారా మీరు మహిమ పొంది మీ నామానికి మహిమకరంగా ఈ ఆరాధన జరిగించమని యేసుక్రీస్తు నామంలో తండ్రి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె moving in the midst i worship you i worship you you are here working in this place i worship you i worship you you are the camera ke wa ka promise keeper light in the darkness my god that is who you are da You are a way maker, miracle worker, promise keeper, light in the darkness, my God, that is who you are, that is who you are, that is who you are, you are here, touching every heart, I worship you, I worship you, you are here, healing every heart, I worship you, heart i worship you i worship you you are here touching touching every heart i worship you i worship you you are here healing every heart i worship you i worship you you are here when we'll i make my a promise keeper light in the darkness my god that is who you are that is who you are you are here Tur turning lights around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 We'll make a miracle worker. Promise keep a light in the darkness. My God, that is who you are. That is who you are. That is who you are. That is who you are. Praise the Lord, Auntie. Thank you, Auntie. Praise the Lord. తలా ఆసీ నూరాందో నయే సు రాతుల ఆసీ నూరా సుతులందో కో సురాజా ఆరాధనా आराधना नीके आराधना आराधना आराधना, आराधना, नीके आराधना प्रेमा मयुड़ा महोल्ड पूजा na yesu raja prema mayuda mahonatura pujinche da na yesu raja aradhana yesu var adana aradhana nike aradhana आया नीके अरंगने अल्फा होएगा आदि संभूतुड़ा आदि उन्दा न यीशु राजा अल्फा होएगा आदि संभूतुड़ा रानी उन्दा Naye Seuraja, aradana, nike aradana, aradana, nike aradana, aradana, nike aradana. Praise Allah, <laughs> auntie. <laughs> పరిశుద్ధుడ బగు తండ్రి మీకు వదనాలనైనా మహోన్నతులకు మా దేవ మీకే సమస్త ఘనత మహిమా ప్రభావాన్ని చెల్లించుకొని ఈ యొక్క సాయంత్రం సమయంలోనైనా మీ వాక్యాన్ని ధ్యానించక మేము వచ్చినాం ప్రభ ప్రభ ప్రభా ఎంతో ఆకలితో ఉన్న ఆహారం దొరికినట్లు ప్రభు మీ యొక్క వాక్యం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మేమంతా ఆశతో ఎదురు చూస్తున్నాం తండ్రి మీ వాక్యం చేత తనుమల్ తృప్తి పరచబడాలనైనా సహాయపడమని ప్రార్థిస్తున్నాం మీ వాక్యం లేకపోతే వెలుగు లేదు ప్రభావ వెలుగు లేకపోతే తనుమల్ చీకటి చీకటి అంటే మరణం కాబట్టి నైనా మమ్మల్ని జీవింపజేయండి మా జీవితాలలో వెలుగును తీసుకుంటాం అని ప్రార్థిస్తున్నాం ఇది కేవలం మీ వాక్యం ద్వారానే సాధ్యం అయినా కాబట్టి నడిపించండి మేము ఏ రీతిగా మీ కొరకు జీవించాలా ప్రొవ్వా ప్రతిదీ మీ నుంచి పొందుకుంటున్నాం కానీ మీ కొరకు మేమేం చేస్తలేం ప్రభావ ఏం చేయాలన్నా మాతో మాట్లాడండి ఎట్లా చేయాలన్నా మా అతను మాట్లాడండి అనేక పర్యాయాలు మాట్లాడే గొప్ప దేవుడు ఎన్నో విషయాలు మాకు బయలుపరిచినారు కానీ మేము వింటలేంనైనా వాటిని పాటిస్తలేం అందుకు మా జీవితంలో మేము విడుదల చూడలేకపోతున్నాం నైనా ఇక మీదట మేము అట్లా ఉండాం ప్రభా ఇక మీదట ప్రతి వాక్యాన్ని రాసుకుంటాం మా హృదయాల మీద భద్రపరుచుకుంటాం వాటిని నెమరు వేసుకుంటాం ధ్యానిస్తాం వాటిని ప్రాక్టీస్ చేస్తాం క్రైస్తవ జీవితము పాటించే జీవితం కానీ ప్రభాది వినేసి వెళ్ళిపోయే జీవితం కాదని యాకొ భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు అద్దంలో చూసుకునే ముఖము అవతలకి తిరిగిపోవడం కాదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు నేను మేము ఎప్పుడట్లు ఉండకుండా ప్రభా ప్రతి వాక్యాన్ని మా జీవితంలో రుచి చూడాలి అనుభవపూర్వకంగా లేకపోతే ప్రభావ మేము మీ నుంచి కూడా తిరుమల సంతోషం పొందుకోలేం మా నుండి కూడా మీరు సంతోషించండి నేను మిమ్మల్ని సంతోషపరిచే బిడలుగా మమ్మల్ని నడిపించండి ప్రభావ యథార్థతతో పరిశుద్ధతతో మేము జీవించాలా ఇంకా ఏమైనా అలసట ఆలసకరమైనది మా జీవితంలో ఉంటే చూపించండి ప్రతి ప్రాంతంలో ప్రభావ వ్యక్తిగత జీవితంలో కుటుంబ జీవితంలో ఉద్యోగ స్థలంలో సేవా ప్రతి స్థలంలో ప్రభావ మీకు మాదిరి ఉండాలి క్రీస్తు కలిగిన మనసు మాకు అనుగ్రహించండి మా మనసు తొలగించండి అది పరిపరి విధాలుగా పరిగెత్తుతుంది ప్రభా దాన్ని తండ్రి మేము దూరం చేయమని ప్రార్థిస్తున్నాం మీ మనసు మాలో నింపమని ప్రార్థిస్తున్నాం మిమ్మల్ని పూల్ని నడుచుకోవాలా ప్రభావా అటువంటి నడిపింపు మాకు దయచండి తినడం నుంచి మీ కొరకు ప్రతి చోట సాక్షిగా ఉండాలా ప్రవ ఆత్మస్వరూపిగానే మేము జీవించాలా అటువంటి కృపా భాగ్యాన్ని మాకందరికి అనుకరించమని ఎస్ క్రీస్తు పరిశుధనామం ప్రార్థించున్నాం తండ్రి ఆ మే మతైసు ఒక వాక్యాన్ని మనము ఒక అంశం లాగా మొదటిదిగా ఆరవ అధ్యాయము మతైసు వార్త ఆరవ అధ్యాయము పదవచనం మా తెస వార్త ఆరవ అధ్యాయము పాదవచనం ఇది మనకు తెలిసిందే ఇది నీ ప్రార్థన జీవితము ఏ రీతిగా ఉండాలనేది మాకు కూడా ప్రార్థన నేర్పము అని శిష్యులు అడిగినప్పుడు వారికి చూపించిన విధానం అన్నట్టు కాబట్టి నాలుగవ వచనంలో ఏమని మాట్లాడుతుందంటే దేవుడు తను ఇస్తున్నాడు ఒక సీక్రెట్ ఏశ్వరూ వాక్యాలు వింటున్నప్పుడు నేను బహు జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంటాను ఎందుకంటే ఆయన అక్కడున్న పన్నెండు మంది కాదు ఆయన ఇచ్చినది ఐడియా యాక్చువల్ గా టూ థౌసండ్ ఇయర్స్ తర్వాత ఇక్కడ ఒక చిన్న గుంపు వీటిని వినబోతుంది వాళ్ళ కొరకు ఇచ్చండి అన్నట్టు అంటే నీ కొరకు ఇచ్చిన మాటలు ఇవన్నీ అందుకే చాలా జాగ్రత్తగా వినాలి ఎందుకంటే ఇవి నీ కాలానికి వర్తిస్తాయి వాక్యాలు కాబట్టి ఆరవ అధ్యాయంలో ఏమన్నాడంటే మొదటి వర్షం మనుషులకు కనబడవలనని వారి ఎదుట నీతి మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి కాబట్టి మనం చేస్తున్న నీతి కార్యములు ఎవరికి కనిపించద్దు అని చెప్తున్నాడు ఒక వన్ వీక్ నేను ఇన్కమ్ ట్యాక్స్ ఫై రిటర్న్స్ ఫైల్ చేస్తున్నాను చేస్తుంటే నా కలిగ్ యంగ్ ఫెలో అని అంటుండ మీరు డొనేషన్స్ ఇస్తారా ఎక్కడన్నా అంటే ఆ ఇస్తాను అనాథ ఆశ్రమాలు నేను రెండు మూడు అనాథ ఆశ్రమాలకి ప్రతి ఇస్తాను అలా అమౌంట్ ఎంతో మీకు కొంత ఇన్కమ్ మీకు ట్యాక్స్ డేట్ సేవ్ అవుతుంది అన్నాడు నేను నేను చెప్పను అన్నాను నాకు ఐడియా కూడా లేదు నేను తర్వాత నా దగ్గర రీసెర్చ్ కూడా లేవన్నాను అంటే తుష్టుడు ఎట్లా ఈ యొక్క వాక్యం నుంచి నేను తొలగించాలని చూస్తూ ఉంటాడు ఎందుకంటే అక్కడ ఏముందంటే నీ నీతి కార్యము నువ్వు బయటికి చూపించడంలో జాగ్రత్త అక్కడ లేని ఎడల్లా చూడండి ఏముందా వాక్యం లేని అట్లా పర్లోక మందున్న మీ తండ్రి యొక్క మీరు ఫలము పొందరు మనం ఫలం పొందాలా ప్రతి ఒక్కరం ఫలం పొందాలా ఫలం పొందాలా అంటే ఏం చేయాలని నేను చెప్పు చెప్పబోతుంది ఈరోజు వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో ఫలం రావాలంటే ఏం చేయాలా నేను ఇది ఒకటి విషయం నేర్చుకున్నాను అది ఆ విషయం నేను మీతో పంచుకోవాలనుకుంటున్నా ఎవరైనా సేవకులు ఎవరైనా పాస్టర్లు వాక్యం చెప్తుంటే చాలా కేర్ఫుల్ గా ఆ పాయింట్స్ నేను స్వీకరిస్తాను ఎందుకంటే ఈ పాయింట్స్ నేను పాటించాలా దీన్ని టెస్ట్ చేయాలా ఇది నా జీవితంలో ఫలం తీసుకొస్తుందా లేదా ఎందుకంటే ప్రతి చెట్టు దాని ఫలముల చేత గుర్తించబడనని ఏ ప్ర చెప్పాడు అయితే నేను ఎవరితోనైనా సంభాషిస్తుంటే ఈ బ్రదర్ కానీ ఈ సిస్టర్ కానీ ఈమె దగ్గర ఏ ఫలం ఎట్లా తెలుసుకోవాలా ప్రవ్వ అంటే ఒక విషయం బయలుపరిచింది ప్రతి వ్యక్తి ఎటువంటి చెట్టు ఫలించే చెట్టా కాదా అని తెలుసుకోవాలా అంటే ని నీ ప్రవర్తనలో మార్పు ఉండాలా ఏంటంటే నువ్వు బహుగా తగ్గింపు కలిగి ఉండి మాట్లాడితే కానీ ఎదుటి వ్యక్తిలో ఏ ఫలం అది బయలుపరచబడదని చెప్పి ఎందుకంటే నువ్వు బహుగా తగ్గించుకొని మాట్లాడితే వాడి అసలైన ఫలం బయటకు వాడు విర్రవీగేటవాడు కావచ్చు అహంతో మాట్లాడేవాడు కావచ్చు లేకపోతే వాడు నిజంగా దేవుని కుమారుడైతే మరీ నీ ఇంకా తగ్గించుకొని మాట్లాడుకుంటాడు వాడు నేనాది అది సీక్రెట్ ప్రాక్టీస్ చేస్తా నా లైఫ్లో ఎప్పుడు చెప్పలేదు ఎవరికి ఫస్ట్ టైం చెప్తున్నా నా లైఫ్లో ఒక పాస్టర్ని టెస్ట్ చేయాలంటే నేను ఒక సిస్టర్ గాని ఒక బ్రదర్ కానీ సేవకులో ఉన్న వీళ్ళని టెస్ట్ చేయాలా ఎందుకంటే ప్రతి ఆత్మను వివేచించమన్నాడు ప్రభు టెస్ట్ చేయాలా అంటే ఏం చేయాలా నువ్వు బహుగా తగ్గించుకోవాలా అంటే ఏదో ప్రిటెన్షన్ కొరకు కాదు ఏదో చూపించుకోవడం కోర కాదు నిజంగానే నువ్వు తగ్గించుకోవాలి ఎందుకంటే మరి ఎటువంటి వాళ్ళు ఆ సేవకులు మనకు తెలియదు మనకంటే గొప్ప సేవకులు కావచ్చు బరువు శ్రమలు అనుభవించిన వాళ్ళు మహాశ్రమలు అనుభవించిన వాళ్ళు కావచ్చు మనం అందులో కూడా శ్రమ అనుభవించకపోయిండచ్చు మన సేవలు కాబట్టి దాన్ని వివేచించాలి దేవుడు కావాలనే అటువంటి అవకాశాలు నీకు ఈ వాక్యాన్ని ఎట్లా వాడుతున్నావు నువ్వు కాబట్టి మనుషుల రెండవ వర్షంలో కావున నీవు ధర్మం నువ్వు ధర్మం చేయనప్పుడు అంటే దాన ధర్మాలు చేసినప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజం మందిరములలోనూ వీధులలోనూ నీ ముందర బూర ఊదింపవద్దు వారు తమ ఫలము పొంది నిశ్చయంగా మీతో చెప్తున్నాను అంటే వాడేదో దేవుళ్ళలాగా వాడు ఏదో గొప్పలాగా చూపించుకొని చేస్తుండన్నట్టు విషయం కాబట్టి నీ దాన ధర్మాలు ఎవరు అని చెప్తున్నాడు కొన్నేళ్ళి జీవితంలో మనం చూడలేదు ఆ పొస్తలకర నువ్వు చేస్తున్న దాన ధర్మాలు ఇవన్నీ నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరి ఉన్నవి అని దూతొచ్చి మాట్లాడిందా లేదా అంటే ఆయన చేస్తుంది ఎవరికి కనిపించలేదు కానీ దేవునికి కనిపించింది అది సీక్రెట్ మనం నేర్చుకోవాలి నువ్వు చేసినప్పుడల్లా నువ్వు నువ్వు ధర్మం చేయనప్పుడు నీ ధర్మము రహస్యంగా ఉండను నిమి నిమిత్తము నీ కుడి చెయ్యి నీ ఎడమ చేతికి తెలియకుండా ఉండవాలేను అట్లయితే నే రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనకి ప్రభు చూపిస్తున్నాడు ఏంటంటే ఆరవ అధ్యాయంలో మనం కొంచెం కిందికి వెళ్తే ఈ ప్రార్థన మన ప్రార్థన ఎట్లా ఉండాలా అని చెప్తుండడు ముఖ్యంగా నేను హైలైట్ ప్రార్థన గురించి మాట్లాడుతున్నాను ఎందుకు జనప్పుడు చెప్తున్నాను ప్రార్థన గురించి మనకు తెలుసు వ్యక్తిగత అవసతుల కొరకు మనం ప్రార్థనలు చేస్తాం చాలా మట్టుకు కానీ ప్రార్థన అది కానే కాదు అసలు అది తప్పు మనం చేస్తున్న ప్రార్థనలు ఎన్ని సంవత్సరాలు మన సమస్యల గురించి ప్రార్థన చేస్తున్నాం కానీ అది రాంగ్ ఎందుకంటే మీ మీ తండ్రికి ముందుగానే తెలిసి మీకేం అవసరమో ఎందుకు ప్రార్థన చేయాలి మళ్ళీ చెప్పండి ఎందుకు ప్రార్థన చేయాల అంటే ప్రార్థన అనేది ప్రభుత్వం సంభాషించడం ఆత్మ సంభాషిస్తుంది నీ సృష్టికర్తతో నేను అందుకే ఎక్కువ ప్రార్థనలో ఎక్కువ శాతం ఎక్కువ శాతం ప్రార్థనలో మా మనుషుల మాటలు మాట్లాడాలి ఎక్కువ భాషలలో ప్రార్థించుకుంటుంటా నేను ఎందుకంటే భాషలలో ప్రార్థించి వాడు సంభాషిస్తున్నాడు అంటాడు మొదటి కొన్ని రాష్ట్ర పత్రిక పద్నాలుగు అధ్యాయంలో కాబట్టి ఎక్కువగా ఉదయం అంతే సాయం మధ్యాహ్నం అంతే సాయంత్రం అంతే నేను చెప్పినట్లు మీకు ఆరు గంటలకి తొమ్మిది గంటలకి పన్నెండు గంటలకి మూడు గంటలకి మళ్ళీ ఆరు గంటలకి అట్లా చేస్తూ ఉంటాను ఇక తొమ్మిది గంటలంటే మనం ఆల్రెడీ వాక్యంలో ఉంటాం కాబట్టి మళ్ళీ నైట్ తొమ్మిది గంటలకు చేయను మార్నింగ్ నుంచే మార్నింగ్ డే టైంలో ఆ గడియాలలో నేను చేస్తూ ఉంటాను ఎక్కువ మటుకు భాషలనే ఆరాధిస్తుంటాను కొన్నిసార్లు ఇంకా చాలీలే అది అది సైతాన్ శబ్దం అన్నట్టు ఇంకా చాలీలే విసు సైతాన్ శబ్దం అన్నట్టు లేదు రోషంతోనూ మళ్ళా చేయాలి ఎందుకంటే నీకు ఆల్రెడీ ముందే చెప్పింది దేవుడు ఎట్లా ప్రార్థించాలని మీకు యుక్తంగా ప్రార్థన చేయడానికి రాదు అనడు ఎందుకంటే అది శారీరకమైన ప్రార్థనలు కాబట్టి యుక్తంగా ప్రార్థన చేయడం అంటే ఆత్మలో తీవ్రతలో ప్రార్థించడం ఎక్కువసేపు వాషలలో నువ్వు దేవునితో సంభాషిస్తా ఉంటే ఆయన నీతో మాట్లాడుతుంటాడు నీ ఆత్మకు అవన్నీ తర్వాత టైంకి అవన్నీ బయటకు కాబట్టి మన ప్రార్థనలు ఎట్లా ఉండాలా అనేది ఇక్కడ ఆరో వచనాలు చెప్తున్నాడు నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి అది రహస్య మందు ఉన్న నీ తండ్రికి ప్రార్థన చేయము ఆయన ఉండేటిది చూడండి రహస్య ఆయన సీక్రెట్ ప్లేస్లో ఉంటాడు ఆయన అందుకు నువ్వు సీక్రెట్ ప్లేస్ ఎన్నుకోవాలా ఎన్నిసార్లు నేను మీకు చూపించిన సీక్రెట్ ప్లేస్ ఎక్కడుంటుందో సీక్రెట్ ప్లేస్ అంటే బ్రదర్ నీకు ఒక నీకు ఒక డెడికేటెడ్ ప్రేయర్ రూమ్ సిస్టర్ అవును మన అన్యులు వంట గది పక్కన పూజ గది పెట్టుకుంటారు నువ్వు పెట్టుకుంటావా ఒక గృహ ప్రవేశానికి నన్ను పిలిచిండ్రు ఈ మొన్న ఎండాకాలం అయితే నేను అసలు ఆడ గెస్ట్ లాగా వాక్యం చెప్పని కాదు గెస్ట్ లాగా గిఫ్ట్ ఇచ్చేద్దామని కవర్ పెట్టుకున్న జేబులా అయితే సడన్లీ ఆ పాస్టర్ ఎవరు ఆయన పైన ఉన్నాడు మీరు రండి పైకి వచ్చి కూర్చోండి అన్నాడు లేదా నేను ఇక్కడే కూర్చుంటాను లేదు పైకి రండి అని కూర్చోబెట్టి సిటీ నుంచి పోయినా కదా వరంగల్ దిక్ అట్టు జనగాం దిక్ పైన కూర్చోబెట్టిండు సరే నేను సరే ఉత్త కూర్చోటం లే అని వాక్యం చెప్పేసారు అంటే మీరు కొంచెం సేపు వాక్యం చెప్పండి అన్నాడు అవి ఆత్మ ఘోషణ అన్నట్టు వాళ్ళ ఆత్మలు ఏదో కోరుకుంటున్నాయి వాళ్ళకి తెలియదు వాళ్ళు యాక్సిడెంటల్ గా నన్ను పిలిచాలనుకుంటున్నారు కానీ వాళ్ళ ఆత్మలు ఘోషిస్తున్నాయి నాకు కూడా తెలియదు నా ఆత్మ ఏదో మరలనుకుంటుంది ప్రవ్వ అసలు నేను గెస్ట్ లాగా వచ్చినక్కడికి వీళ్ళు నన్ను స్టేజ్ మీదకి వచ్చి పెట్టినప్పుడు మళ్ళీ ఇప్పుడు నేనేం మాట్లాడాలా నువ్వే కదా మాట్లాడిపిస్తాన్నావు సభలు ఎదుట నిలబెట్టి మాట్లాడిపి అప్పుడు నేను మాట్లాడినా అన్యుల ఇళ్ళలు అన్యులు కొత్తగా గృహ ప్రవేశాలు తీసుకున్నప్పుడు నేను గమనించిన వంట పక్కనే పూజ గది పెట్టుకుంటారు వాళ్ళు వంట గదిలకు ఫస్ట్ పూజ గదిలకు పోయి పూజలు చేసి దాని తర్వాతనే పోతారు కానీ ఎందుకు ఆ రోజు మళ్ళీ అది పాస్టర్స్ ఇండ్లు నేను నేను పోయింది కూడా పాస్టర్కే చెప్పాల్సి వస్తుంది వాళ్ళంతా పాస్టర్లు ఉన్నారు పాస్టర్ల ఇండ్ల దగ్గర నడుస్తుంది ఈ స్టోరీ నన్ను నిలబెట్టిండు పాస్టర్లకు చెప్పడానికి నేను ఇంతమంది సేవకులు ఇండ్లు కట్టుకుంటున్నారు కదా గృహప్రవేశం చేస్తున్నారు కదా ఎవరు ఇంట్లోనన్నా సీక్రెట్ ప్లేస్ ఉందా ప్రార్థనా స్థలం అన్న కొంచెం ఫీల్ అయినరు కానీ నేను మీరు ఫీల్ కావాలని నేను చెప్తుంది అసలు నేను చెప్పొద్దనుకో నేను వచ్చింది ఇక్కడ పర్పస్ వేరే నన్ను ఇక్కడ పిలిపించింది రూమ్ ఇది ఆత్మీయ విధానం అని నేను గ్రహిస్తున్నాను క్రిస్టియన్స్ ఇల్లు కట్టుకుంటుంటే ఎవడన్నా ప్రేయర్ రూమ్ పెట్టుకుంటాడా నేను ఎక్కడ చూడలే ఒక్క ఇల్లు కూడా చూడలే ఎన్ని గృహ ప్రవేశాలు చూసినా నేను అన్ని ఇల్లు వాళ్ళని చూసి నేర్చుకోండి లేదా ఈ లోకస్లను చూసి నేర్చుకోండి లేదా మన ప్రభు ఎందుకంటే వాళ్ళు బహు తెలివిగా ఉంటారు వాళ్ళు ఎందుకు వంతుకుంటున్నారు వాడికి గుడ్డి భక్తే సత్యం తెలియదు అయిన కానీ ఒక విధానం ఏర్పరచుకున్నాడు ఒక డిసిప్లిన్ లైఫ్ ఏర్పరచుకుంటూ క్రిస్టియన్స్కి కనిపించదు అది డిసిప్లిన్ లైఫ్ లేట్గా లేస్తారు అన్నీ పోగొట్టుకుంటారు లైఫ్లో ఆలస్యంగా లేస్తే దరిద్రం వస్తుంది ఉందా లేదా బైబిల్లో వాక్యం ఇంకా కొనికి నిద్రిస్తాను ఇంకా కొనికి నిద్రిస్తామంటే దరిద్రం వస్తనే ఉంటుంది ఉంది వాక్యం ఎవరు వేస్తారు ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీకి చాలా తక్కువ కాబట్టి నీవు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమైన తండ్రికి ప్రార్థన చేయము నేను అదే చెప్తా ఉంటాను సి విధానం అలారం పెట్టుకోవాలా నేను ప్రాక్టీస్ చేస్తున్నాను ఎన్నో రోజుల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి అయితే నా బాడీ ఎట్లా తయారైందంటే అలారం మోగక ముందే పది నిమిషాలు పదిహేను నిమిషాల ముందే లేసేస్తాను ప్రతిరోజు అలారం మోగనీయకుండానే నేను లేసేస్తున్నాను అంటే అలారంకి కూడా కంట్రోల్ లేదు నా మీద ఈ ప్రాక్టీస్ లో ఈ సాధనలో ఏం జరిగిందంటే నాకు బహు తేటగా అనిపిస్తుంది ఒక ఆత్మ వచ్చి నన్ను లేపడం ఇలా చెంప మీద ఇట్లా కొడుతుంది మెల్లగా లే ఇల్ల ఇల్లే ఈ ప్రేయర్ టైం అయింది నేను నేను సడన్లీ కళ్ళు తెరిచి చూస్తున్నాక ఆత్మగా అనిపించింది మొహం లేదు ఆత్మ కనిపించింది అంటే దేవదూతలు దిగి వస్తారు సహవాసం అంటే ఇద్దరు ముగ్గురంటే ప్రార్థనలు అసలు మీరు ముగ్గురు నీ ఆత్మ నీ శరీరము నీ ప్రాణము మూడు కదా అవి అక్కడ ప్రభు మనతో పాటు కలుసుకోవాలనుకుంటున్నాడు దేవదత్తులు ఉంటారే తను దేవుడ చేసిండే నువ్వే నీ ఇంకా తరుగుతున్నావు లేట్ తరగలే ఆయన ఎదురు చూస్తుండే నీతో సాహసం చేయడం కొరకు ఆయనకి ఇష్టం నువ్వు అంటే సహ నీతో సాహసం చేయాలంటే కానీ అనేకమైన పనులతో అలసిపోయింది మా అందుకే లేటుగా లేస్తుంది ఏమి తిందుమా ఏమి తాగుదుమా ఏమి ధరించుకుందుమా కాబట్టి అన్య జనుల వ్యర్థమైన మాటలు వచింపవద్దు ఏడా వచ్చినాం అన్య నాకు అది కావాలి ఇది కావాలి అది కావాలి ఇది కావాలంట విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడనని వారు తలంచుతున్నారు ఒక చర్చి గురించి మాట్లాడుతున్నామా మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రార్థన చేస్తారు వాళ్ళు అని లేదు వాక్యం చెప్తుంది అసలు నీకు ప్రార్థన చేయనీకి రాదని చెప్తుంది దాని తర్వాత అనిల వల్లే మాటలు పలలకద్ది విస్తరించి మాట్లాడడం వలన కానీ కాదు ఇవన్నీ తప్పు విధానాలని చెప్తున్నాడు కాబట్టి మీరు ప్రార్థన చేయనప్పుడు ఏమంటున్నాడు ఐదు తొమ్మిదో వచనం ఇది మన ప్రా మన అంశం ఈరోజు మీరు ప్రార్థించినప్పుడు ఎట్లా ప్రార్థించాలి తొమ్మిదో వర్షంలో కాబట్టి మీరు ఈలాగూ ప్రార్థన చెయ్యడి మనం ఇక్కడ చేయగలం ఇక మీదటి నుంచి అందుకే మనం తండ్రిని సంబోధిస్తూ ఉంటాం ఆయన పరిశుద్ధుడు కదా అందుకే పరిశుద్ధు ర తండ్రి అని సంబోధిస్తాం ప్రార్థనలు అది నేను ఎప్పటికీ నేను ఏ రోజు కూడా చేంజ్ చేయలే పరిశుద్ధులకు మా దేవ అని స్టార్ట్ చేస్తాను నేను ఏ రోజు నేను చేంజ్ చేయాలి చాలా మంది చేంజ్ చేస్తూ ఉంటాను నేను గమనిస్తూ ఉంటాను ప్రార్థనలు ఎందుకంటే వీళ్ళెక్క ఏమైనా బయలుపరిచిందేమో నేర్చుకుందామని మహాగణుడు మహాతేజస్డు అని స్టార్ట్ చేస్తుంటారు సర్వోన్నతుడు అని స్టార్ట్ చేస్తుంటారు కానీ మన ప్రభు నేర్పించింది ఇక్కడ ఎవరిని కించపరచడం అది కాదు కానీ ఆయన పరిశుద్ధుడు ఫస్ట్ పాయింట్ ఆయన పరిశుద్ధుడు నువ్వు పరిశుద్ధంగా ఉండకపోతే నువ్వు ఎంత సహవాసం చేయలేవు నీ ప్రార్థన విఫలమైపోతుంది అపవిత్రతలో నువ్వు ఉండలేవు ప్రభు నువ్వు పరిశుద్ధుడు తండ్రి నాకు ఏ యోగ్యత లేదు నీ సన్నిధికి వచ్చి నిన్ను స్థుతించలాగన నిన్ను గనపరిచలాగన నేను తల కూడా ఎత్తుకోలేను ప్రభా సుంకరి ప్రార్థన తెలుసు కదా మనకి నేను ఎట్లా తలెత్తుకోలేను నా చేతులు కూడా తల పైకి ఎప్పుడు ఎత్తలేకపోతున్నాను చేతులు తలకై కిందికి ఉంటుంది ఆయన పైన ఒకవేళ నువ్వు తల ఎత్తి నీ చేతులని తలకంటే పైకి ఎత్తి చేయాలి కదా ప్రార్థన అట్లా చేస్తున్నామా మనం చేయలేకపోతున్నాం సరే విధానం అనేది కాదు నీ హృదయానికి సంబంధించింది నేను చెప్పేది ప్రతి ప్రార్థన చేయమన్నాడు అంటే ఏంది కూర్చొనిమోకాల్ నుండి సిని మన కూర్చొని ఈజీ చైర్లో పండుకొని ఎల్లలికల పండుకొని దెడ్ల మీద కాదు కదా నేను చెప్తుంది నీ హృదయానికి సంబంధించిన విధానం గురించి మాట్లాడుతుండే అక్కడ అయితే మీరు ఇలాగ ప్రార్థన చేయండి ఏంది అది పరలోకమంతన మా తండ్రి నీ నామము పరిశుద్ధ పరచబడను గాక తర్వాత పద నీ రాజ్యము వచ్చు అయితే ఇది అనేక పర్యాలు నేను కొంతమంది బ్రదర్స్ తో కూడా చర్చించినని ఈ ప్రార్థన గురించి ప్రవ్వ నీ రాజ్యం కొరకు మేము కనిపెట్టుకున్నాం నైనా అప్పోస్తలలు ఆరో అడిగిన రోజు మాకు ఇస్రాయిల్కి మీరు తిరిగి రాజ్యం సమర్పిస్తారా తిరిగిస్తారా వాళ్ళు కోరుకుంటుంది ఈలోకపు రాజ్యం ఒకప్పుడు వాళ్ళు ఎంతో వైభవంగా ఉన్నవాళ్ళు కదా వాళ్ళకి అటువంటి రాజ్యం కావాలని వాళ్ళు కోరుకుంటారు అపోస్తలలు కానీ ఏసుబాబు ఎప్పుడు డైరెక్ట్ ఆన్సర్స్ ఇవ్వడానికి మనకు తెలుసు ఎక్కడ కూడా డైరెక్ట్ ఆన్సర్ ఇవ్వడం కూడా మనకు తెలుసు కాబట్టి ఆయన ఏమంటుండే అది మీ అది తండ్రికే తెలుసు అంటున్నాడు కానీ మీరు చేయాల్సింది ఏంది మీ రాజ్యం వచ్చినగాక నీ చిత్తము నీ రాజ్యం వచ్చిన కాక నీ చిత్తము పరిలోకం అందు నెరవేర్చినట్లు భూమి గాక ఈ ప్రార్థన చేయరు క్రిస్టియన్స్ ఆచారబద్ధంగా చేస్తున్నారు నేను రుజువు పరిస్థితి చూడండి ప్రవ్వ మమ్మల్ని త్వరగా ఈ లోకంలోకి వెళ్ళి తీసుకొని పోండి ప్రవ్వ అని ప్రార్థిస్తారు క్రిస్టియన్స్ ఎనీ చర్చలు చూసిన త్వరగా మమ్మల్ని ఇక్కడికి వెళ్ళి తీసుకోపో ప్రవ్వ ఎందుకు అంత అంత విరక్తి చెందినవా ఈ లోకం నేను పంపించింది ఎందుకో ఈ లోకానికి ఒక పని కోరుకు కదా నీ నీ వ్యక్తిగతంగా నిన్ను ఏదో ఒక పని ఒక ఆయన ఆయన ఆయన చిత్తం ప్రకారంగా నీకు ఒక నీ జీవితంలో నువ్వు ఒక ప్రొఫెసర్ కావచ్చు నువ్వు ఒక స్కూల్ టీచర్వి కావచ్చు అది కూడా దేవుని సేవనే ఎవరు చెప్పరట్లా అట్లా నువ్వు ఒక కంపెనీలో పెద్ద ఆఫీసర్ కావచ్చు అది దేవుని సేవ హండ్రెడ్ ఈ సృష్టి ముందు కొనసాగాలంటే అన్ని పనులు చేయాల మనం బిజినెస్ మ్యానే కానీ పొలిటీషియనే కానీ వాడు ఇంజనీరే కానీ వాడు డాక్టరే కానీ ఇవన్నీ రకరకాల పిలుపులు ఈ సృష్టిలో వాడు అన్యుడు కావచ్చు రక్షింపబడ్డవాడు కావచ్చు ప్రతి ఒక్కరిని పిలిచింది దేవుడు అని వాక్యం స్వీకరించిన వాళ్ళు తక్కువ మందిని కరెక్టే అందరినీ పిలిచిండి ఏర్పరచబడ్డ వాళ్ళు కొంతమంది అనిలు కూడా ఉన్నారు ఆ పిలుపులో డాక్టర్లు ఉన్నారు వాళ్ళు చేస్తున్నారు మళ్ళీ అది దేవుని యొక్క విధానం అది లోకం నడవాలా కొనసాగాలంటే ఈ కాలచక్రం ముందుకు పోతూనే ఉండాలా అంటే అందరూ పనులు చేయాలా ఉత్త నేను వ్యక్తిగత అందరూ చెప్తాను మీరు ఇంటి దగ్గర ఉత్త కూర్చోద్దు ఏదో ఒక పని చేయాలా మీరు లైఫ్లో ఈరోజు నేను బ్రదర్ తను మాట్లాడుతున్నా ఒక బ్రదర్ తన్ దేవుడు స్త్రీని సృష్టించింది ఎందుకంటే ప్రతిదీ పెంపొందించడం కొరకు స్త్రీ అంటేనే పెంపొందించేడు అన్నట్టు ఆమెకు ఏమి ఇచ్చినా ఆమెకు పెంపు దాన్ని మల్టిప్లై చేస్తుంది అది అది పాయింట్ అన్నట్టు మల్టిప్లై చేస్తుంది ఏమి ఇచ్చినా మల్టిప్లై చేస్తారు బైబుల్లో ఎన్నో వాటిలోనే ముఖ్యంగా సామెతల గ్రంథం చివరి అధ్యాయం చదివితే ఏ స్త్రీ నిద్రపోదు ముఖ్యంగా విశ్వాసరాలు నిద్రనే పోరు లాస్ట్ అధ్యయం చదివి నిద్ర కొండిరొచ్చు నిద్ర రాదు మీకు నేను చెప్తున్నా ఎందుకంటే మీరు ఎంతో తప్పులు చేశారు ప్రతి విశ్వాసు నేను బ్రదర్స్ గురించి గొప్పగా మాట్లాడతలేను అందరూ తప్పిపోయిన వరే ఆయన చిత్తము పరిలోకి ముందు నెరవేరినట్లు భూమి గాక అని ప్రార్థించమంటున్నారు అయితే అది ఎట్లా నెరవేరుతుంది చెప్పండి ఆయన చిత్తము పరలోకం అందు నెరవేరినట్లు నెరవేర్చినట్లు భూమి ఎందున నెరవేరును కాక అంటే నువ్వేమో లేదు నేను భూమికి వెళ్ళిపోతా అని నువ్వు ఇప్పుడు డాంకొరికి ఎదురు చూస్తున్నావు వేస్ట్ టైం అంతా నేను ఎత్త ఎతబడతా ఎతబడతా ఎతబడతా ఎత్త పడతా అని నేను వింటున్నాను నైన్టీన్ నుంచి వింటున్నాను సెవెంటీ ఎయిట్ నుంచి నాకు తెలిసిన కాడికి అప్పటి నేను చూసిన పుస్తకాలు అది యూజ్లెస్ అయిపోయింది నేను ఎతబడతాను కాబట్టి నాకు ఇక్కడ ఈ లోకంతో పని లేదు నేను అమావంతంగా మాయమైపోతాను కాబట్టి వాళ్ళు నాకు ఈ లోకంతో పని లేదు అని అట్లా అనుకుంటే ఎందుకు నేను పంపించింది ఈ లోకంలో దాని సంబంధించిన విషయాలు నేను ఎన్నోసార్లు ఒకసారి యూట్యూబ్ లో రికార్డింగ్ చేసినాం మనం ఏడవ దూత పలుకు దినములలో అని స్టార్ట్ చేసిన అంశం అది చాలా రికార్డింగ్స్ ఉంటాయి యూట్యూబ్ లో సరే నేను దాని యూట్యూబ్ లో టైం స్పెండ్ చేయదలుచుకోలేదు నేను ఎందుకంటే మనకి ఇంకా అనేకమైన పనులు ఉన్నాయి అనేక ప్రాంతాలు తిరిగే పనులున్నాయి కాబట్టి మనం స్టేబుల్గా కూర్చొని చేయలేము యూట్యూబ్ వీడియోస్ ఆయన చిత్తము భూమి మీద నెరవేరాలంటే నువ్వు ఎక్కడికి పోతావు నువ్వు అమాంతంగా గాలిలోకి వెళ్ళిపోతా అంటే వాళ్ళ చిత్తం ఎట్లా నెరవేరుతావు చెప్పండి భూమి మీద నువ్వు నేను ఈ లోకంలో ఉన్నది ఈ ప్రార్థన విధానాన్ని నేర్చుకొని దాన్ని పాటించడం కొరు కొనసాగించుకోరు నీ చిత్తము పరలోకం అందు భూమి మీదను నెరవేరును గాక ఇది పాయింట్ తర్వాత పదమూడవ వర్షంకి వచ్చేప్పటికీ మమ్మల్ని ఇంతకుముందు నేను చూపించిన విషయం మమ్మను శోధనలోకి తేక దృష్టి నుండి తప్పించుము మమ్మల్ని శోధనలోకి తేక దృష్టి నుండి అంటే ఈ లోకంలోనే ఉంటావు కదా నుంచి చివరి వర్క్ శోధన ఉంటది అంతకుముందు లేదు ఇటువంటి శోధన సృష్టి ఆరంభం నుంచి ఇంతవరకు లేదు అటువంటి శోధన ఇక మీదట ఉండదు అటువంటి అన్నాడు మతేశ్వారినాల్గో అధ్యాయంలో అటువంటి శోధనలోకి తేక దుష్టి నుండి మమ్మల్ని తప్పించుము అంటున్నాడు శోధనల శ్రమల కాలంలో మమ్మల్ని తప్పించుమని ప్రార్థించమంటున్నాడు అట్లా కామెంట్రీస్లో కూడా ఉండదులేండి అది ప్రభు నీకు బయలుపరిస్తే కానీ నీకు దొరకదా మా పాయింట్ కాబట్టి ఆయన చిత్తము భూమిద నెరవేర్చడానికి కేవలం ప్రార్థన చేయడమే కాదు పర్లోకం తన చిత్తం పరలోకం అందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరణగాక ఆ ప్రార్థనా అంశం మనం కొంతసేపు ధ్యానిస్తున్నాం ఇక్కడ అనే చిత్తము ఏంది అని మనం అర్థం చేసుకుంటే పరలోకంలో అది ఎట్లా నెరవేరిందో భూమి మీద అయితే మీరు పరలోకంలో ఏం నెరవేరింది బ్రదర్ అనజ్ భూమి మీద ఏం అది ఆల్రెడీ నెరవేరిందో ఒకప్పుడు ఇవి కేవలము ఇవి నీడలే ప్రతిబింబాలు ఇవి రిఫ్లెక్షన్స్ అంటాం ఇంగ్లీష్ లో ఇవి ప్రతిబింబాలి ఈ లోకంలో అసలని అన్నీ అక్కడున్నాయి నిజ స్వరూపాలన్నీ అక్కడున్నాయి నిజ స్వరూపాన్ని చూసుకొని టైం లేదు కానీ నీళ్ళని చూసుకోనికి ఎక్కువ టైం పెట్టేస్తున్నాం మనం మన లైఫ్లో టైం అంతా వేస్ట్ చేసేస్తున్నాం మీరు క్రీస్తుకుడు లేపడిన వాడు అయితే వారి వారు అయితే పైన వాటిని వెతకండి అని ఎందుకు చెప్పిండు కొలసి రాష్ట్ర మొదటి మొదటి మూడవ అధ్యాయంలో నిజ స్వరూపాన్ని చూసుకోమని నేను చూసుకున్నా ధైర్యంగా చెప్పగలను నన్ను నేను చూసుకున్నాను నా నిజ స్వరూపాన్ని నేను చూసుకున్నాను రేర్ చాలా రేర్ అవకాశం అది లైఫ్లో నువ్వు ఇక్కడ నీడ అంతే కానీ నీ నిజ స్వరూపం అక్కడ ఉంది నువ్వు చూసుకోవాలి అది పోయి అప్గ్రేడ్ అవుతావు అప్పుడు అయితే పర్లోకరాజ్యం సంబంధించిన ఉపమానాలు ప్రభు ఎన్నో మనకి చూపించిండు పర్లోక మందు నెరవేర్చినట్లు భూమి అందు అంటే వాళ్ళు పర్లోక రాజ్యం ఎక్కడ ఉంది మీ మధ్యలోనే ఉందన్నాడు కదా మీ హృదయంలోనే ఉంది అన్నాడు మీ మీ ఆత్ మీ హృదయం లోపలే ఉంది పర్వరాజ్యం మీలో ఉంది అన్నాడు మీ మధ్యలో ఉంది అన్నాడు మీలో ఉంది అన్నాడు అది ఇక్కడ అక్కడ ఉంది అని చెప్ప వీలు పడదు అది మీ మధ్యలోనే ఉంది అంటున్నాడు పర్లవరాజ్యం కాబట్టి ఎక్కడెక్కడ వెతుకుతున్నారు మనుషులు పర్లవరాజ్ అది మీ మధ్యలోనే ఉంది ఎన్ని ఉపమానాలు మనం చూస్తాం బైబిల్లో పర్లవరాజ్యం ఎట్లా ఉంది మార్కుసు వార్తలు చూస్తాం నాలుగో అధ్యాయంలో పర్లవరాజ్యం ఎట్లా ఉంది ఒక మనిషి ఒక విత్తనం విత్తనాన్ని చల్లే మనిషితో పోల్చబడిందంట ఆయన విత్తనాలు చల్లేసి నిద్రపోయిండు తెల్లవారిలో ఇష్టపడికి అవన్నీ మొలకలెత్తినాయి తనకి తెల్లదు ఎట్లా మొలచినాయో భూమి ఆ యొక్క విత్తనాలని మొలకలెత్తేలాగా చేస్తుందని అది మొలకెత్తి అది వృక్షంలాగా ఫలం తీసుకొస్తుంది పర్లో రాజం నీ మధ్యలో ఉంది నీలో ఉంది పర్లవ రాజ్యం నువ్వు ఎట్లా ఉండాలా నువ్వు మొలకలెత్తి ఫలించాలా మెచ్యూర్డ్ గ్రెయిన్ అని ఉంది ఇంగ్లీష్లో అటువంటి ఫలం తీసుకొని రావాలనుంది పర్లవరాజ్యం ఎట్లా చెప్పండి ఎట్లా వస్తుంది చెప్పండి నువ్వు దాన్ని పాటిస్తేనే వస్తుంది నేను ఒకటి చెప్తా ఉంటున్నా మొన్న ఒక రోజు పబ్లిక్ స్పీచ్లో విత్తనాలు చల్లకుండా పంట వస్తుంది ఎవరికైనా ఈ లోకస్తులు విత్తనాలు చల్లకుండా పంట రావాలనుకుంటారు అంటే వాళ్ళు వ్యాయామం చేయకుండా సంపాదించుకోవాలనుకుంటారు మెంటల్ కదా పిచ్చితనం కదా ప్రతిదీ అంతే సేవ జీవితం అంతే నువ్వు విత్తనాలు చల్లకుండా ఎట్లా కోస్తావు పంట అసలు పంట ఎట్లా వస్తుంది వితనాలు ఈ సీక్రెట్ మనకు తెలవాల పరి రాజ్యం అంటే ఏంది అనేది విత్తనాలు అనేది అదే మతైసు వార్త పదమూడు రాజులు చూస్తాం పలువురచని ఇది ఎంత అనుభూల్చాలా ఒక వ్యక్తి తన ధనాన్ని ఆ పొలంలో నాటినట్టు మనం చూస్తాం విలువగల తన ధనాన్ని తర్వాత దాన్ని తిరిగి తర్వాత పొందుకున్నాడు దాని దాస్విని తిరిగి పొందుకున్నాక దాన్ని బట్టి ఎంతగానో మనం చూస్తాం తర్వాత ఏమన్నాడు ఆ తీసుకుపోయి దాన్ని అమ్మీ కొని అమ్మీ కొని అభివృద్ధి పరుచుకోవడానికి అక్కడ వాక్యం పదమూడు అధ్యాయం మీరు చదవండి మత్సవర్త పదమూడు అధ్యాయం నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను అందరికీ ఈ విషయాలు నేను పాటించిందే ప్రకటిస్తాను నేను పాటించింది ఏది ప్రకటించాను ఎందుకంటే నాకంత ధైర్యం చాలేదాన్ని చెప్పడానికి ఎట్లా చెప్తాం వేసధారకులం అవుతాం మనం ఎట్లా చెప్తాం ఈ వాక్యం నా జీవితంలో నెరవేరింది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను అది తీసుకొని పోయిండు దాని తర్వాత అదే పద పదమూడు అధ్యాయులు ఇంకొక మనం చూస్తాం పరో రజం ఏ రీతిగా ఉంది ఒక వర్తకునికి సంబంధించింది మంచి విలువ గల ఆయన వెతకడానికి వెళ్ళినాడు తర్వాత దొరికినప్పుడు దాన్ని బహుగా విలువ పెట్టి కొనుక్కున్నాడు తన దగ్గర ఉన్నది అంతా ఆ డబ్బు పెట్టి ఒక్క ముత్యం ని కొనుక్కోవడం అనిపిస్తుంది కదా అట్లా ఉంటుందంట పర్లవరాజ్యం చెప్పండి ఏమో అనుకుంటుంటా నాకు అర్థం కాదు ఈ లోకంలో మనం ఏం సంపాదించడం కూడా అర్థం కాదు కొన్నిసార్లు కానీ తెలుసుకొని మనం సంపాదించుకోవాలి కదా ఏం సంపాదించుకోవాలనేది మరకు సువార్త నాలుగో అధ్యాయం జడ్జ్మెంట్ మీరు తర్వాత పర్లవరాజ్యాన్ని పోలుస్తుంటాడు దేవుడు దాన్ని ఎట్లా పోల్చాలా ఆవగింజతో పోలుస్తాడు అది ఎంతగా గంభీరంగా పెరుగుతుంది దాని మీద పక్షులు వచ్చి జీవిస్తాయి దాని మీద అన్న విషయం జ్ఞాపం చేస్తుందంటే ఆ ఆవగింజ పెద్ద వృక్షంలాగా అయ్యి దాని మీద ఎన్నో పక్షులు జీవిస్తాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుందంటే అవన్నీ నీ మీద ఆధపడతాయి పక్షులు నీ మీద ఆధారపడతాయన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు పర్లో రాజం అట్లుంటుందంట బిడ్డల మీద ఎంతమంది జీవిస్తారట ఆధారపడి అట్లుంటుందని జీవితం మొత్త పదమూడు అధ్యయనం చదవండింటివన్న తర్వాత మీరు పర్లో రాజాని దెంతో ఆయక యొక్క సముద్రంలో వల వేసిన వాటితో పోల్చాలన్నా దాంట్లో అన్ని రకాల జీవరాశులు పడ్డాయి చేపలు రకరకాల అన్ని మంచి చెడ్డై మంచి జీవులు పడ్డాయి చెడ్డ జీవులు పడ్డాయి ఈ రోజు అట్లుంది పలు రాజ్యం మంచిది ఉంది లోపల కానీ చివరి కష్టపడికి ఏమవుతుంది యుగ సమాప్తిలో దేవదూతలు అందరూ చేంజ్ మంచి వాటిని సమకూర్చి చెడ్డ వాటిని బయట పడేస్తారంట మంచి వాటిని జమా చేసుకొని చెడ్డ వాటిని బయటపడేస్తారంట నీళ్ళ లేస్తే మళ్ళీ అవి డేంజరే అట్లుంది పర్ల రాజ మీరాజు మత వార్త ఇరవై ఐదో ప్రాముఖ్యమైన దేయం మనం మన సేవలో వెంకట బుద్ధి లేని గురించి బుద్ధిగల కన్యకల గురించి చూస్తాము దాని తర్వాత పర్లక రాజాన్ని మరోసారి అర్థం ఒక వ్యక్తి దేశాంతరం మనం చూస్తాము అక్కడ అక్కడ ఏం చేసిండే తన పని తన దాసులకు తలాంతలు ఇచ్చిపోయిండి ఒకనికి ఐదు ఒకనికి రెండు ఒకనికి ఒకటే చెప్పండి ఈ దీనికి సంబంధించిన ఆత్మీయమైన సత్యాలు ఎన్నిసార్లు మనం ధనించలే ఐదు తలాంతలు ఉన్నవాడు ఏం చేసిండి వాటిని డబుల్ చేసుకున్నాడు మరి ఐదు చేసుకున్నాడు రెండున్నవాడు మరీ రెండు చేసుకుంటూ ఒకటి ఏం చేసుకోలే ఈ మూడు క్రైస్తవ గుంపులు మొదటి గుంపు హండ్రెడ్ ఫోల్డ్ అంటే డబుల్ ఐదు ఐదు చేసుకున్నారు తలాంతలే ప్రకృతి సహజంగా అంతే ఆత్మీయం కూడా అంతే ప్రకృతి సహజంగా ఏ పని చేసినా డబుల్ డబుల్గా సంపాదించాలా అను అనుభవించడం కొరకు కాదు రుచి కొరకు ఈ వాక్యాన్ని రుజుపరచడం కొరకు ఇది నెరవేరుతుంది ఇది నడుస్తుంది ఈ వాక్యం హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పడం కానీ ప్రాబ్లం వచ్చిందంతా ఒక్క తలాంతో ఉన్నవాడే వాడు దాన్ని భూమిని నాటేసిండు అందుకే నేను చెప్పింది చాలాసార్లు ఎక్కడ కనిపిస్తే మీకు విలువగల తలాంతులు అంటే సమాధి తోటలు అని చెప్పిన డిస్టర్బింగ్ ఉంటారు చాలా మందికి తలాంతులు వాడకకుండా చనిపోయిన వీళ్ళందరూ ఎక్కడుంటారు అంటే సమాధి తోటల్లో ఉంటే ఎన్నో తలాంతులు ఉంటాయి అక్కడ అనేసిపోయిన వెతకామని చెప్తారేను కాబట్టి వాటిని నీకున్న తలాంతులని అభివృద్ధి చేసుకోవాలా బిజినెస్ చేయాలని ట్రేడ్ విద్దేమని ఉంటుంది ఇంగ్లీష్లో బిజినెస్ చేసుకోవాలా వాటిని అభివృద్ధి పరుచుకోవాలా లేకపోతే నువ్వు దేవుని మీద ఏడుస్తుంటావు ప్రభా నాకు ఎందుకు ప్రభావ నా పరిస్థితి ఎందుకు ఎట్లుంది నా ఆర్థిక స్థితి ఎట్లా ఎందుకుంది ఇంకా పేదరికం ఎందుకున్నాను పేదరికమైన దయమని ఎన్నిసార్లు నేను మీకు వాక్యం వాడిని నేను అభివృద్ధి అనిగాడు దేవునిలో దేవుడు డైరెక్ట్గా వచ్చి ఏం చేయడానికి కూడా ఎన్నిసార్లు ఎందుకంటే దేవుడు నీకు అధికారం ఇచ్చిండు నీకు పవర్ ఇచ్చిండు అధికారం ఉంది పవర్ ఉంది అథారిటీ ఉంది పవర్ ఉంది అథారిటీ అంటే ఏంది రక్షణ అనుభవంలో ఉన్న వాళ్ళకి అథారిటీ ఉంటుంది పరిశుధాత్మ అభిషేకం ఉంటే పవర్ ఉంటుంది అథారిటీ పవర్ కలిస్తేనే పనులైతే ఈ లోకంలో లేకుంటే నీకు ఎంత అథారిటీ ఉన్నా నీకు పవర్ లేదనుకో నువ్వు ఎవ్వడికి ఈ లోకంలో నువ్వు పెద్ద రాజు ఉంటావు కానీ ధనా ధనగానంలో ఒక పైసలు లేకుంటే నువ్వు పవర్లెస్ ఫెల్ అన్నట్టు నువ్వు కూడా ఏం పైసలు ఇవ్వలేవు కాబట్టి పవర్ అనేది పరశుధాత్మ ద్వారా మనకు పరుశుధ ఆత్మస్ నీకు శక్తిని అందుతారు అన్నాడు ఆ శక్తి ద్వారానే నీ అథారిటీని నువ్వు అమలు పరచుకోగలవు నువ్వు మాట్లాడినప్పుడు దుష్ట శక్తులు వినాల్సిందే అనారోగ్యంలో వినాల్సిందే కొంచెం నేను చూపిస్తే ఇవన్నీ విషయాలు కాబట్టి మత అది ఐదు ఇరవై ఐదు నెలల మనం చూస్తాం పలోవరాజ్యం మంది కనికలతో పోల్చిండు బుద్ధి వాళ్ళు బుద్ధి అయితే ఈ పది మంది నిద్రపోవడం చూస్తాం పలో నిద్రపోతుందని కానీ ఏశ్వర వచ్చే టైంకి ఐదు మంది మేల్కున్నారు దివిటి వాక్యం వెలుగు వాళ్ళ దివిటలను చెక్కపరుచుకున్నారు అప్పటికి ఆరిపోయినవి అబద్ధపు బోధ మీ దివిటల్ని ఆరిపేస్తుంది నూనె ఇంకిపోతుంది సత్యాన్ని అన్వేషించినప్పుడు సత్యాన్ని బోధించినప్పుడు మీ దివిటిలోకి నూనె వస్తుంది ఆ దివిటి వెలుగుతూ ఈ లోకస్తులు చూస్తారు నీ యొక్క ఫలాన్ని నీలో కనిపించే ఫలమే చెప్తుంది నీ దేవిటి చకకుందా లేదా అని అడిగి పరిశుద్ధాత్మ లేకుండా నువ్వు వెలగలేవు నీ వాక్యం పనికిరాదు అదంతా బుకీస్ లాగుంటుంది థియాలజిక్స్ కాలేజెస్ పోయి బైబుల్ కాలేజెస్లో పోయి నేర్చుకున్నట్టు ఉంటుంది ఎంతమంది బైబిల్ కాలేజ్లో పోతారు కానీ వాళ్ళలో ఎందుకు ఫలం ఉండదు వాళ్ళలో ఆ కార్యం జరగదు అథారిటీ ఉంటుంది కానీ ఆత్మ పవర్ ఉండదు ఎప్పుడైతే నువ్వు మేల్కుంటావో అంటే ఎప్పుడైతే నువ్వు సత్యాన్ని స్వీకరిస్తావో నేను ఇద్దరి నుంచి నువ్వు మేల్కుంటావు అప్పుడు నువ్వు ఆయన రాకడా గ్రహించగలవు అనేకమైన పర్వ రాజం సంబంధించిన ఉపమానాలు ప్రభు మనకి ఎన్నోన్నో చూపించింది ఒకటి కాదు రెండు కాదు ముఖ్యంగా మన మనం ఎక్కడ చూస్తాం పర్వ రాజము ఒక స్త్రీ తాను తీసుకున్న పులిసిన పిండిని మూడు కొంచెంల పిండి మూడు కొలతలు మూడు గుంపులవి మూడు కొంచెములు మూడు కొంచెముల పిండి మంచి పిండి అందులో అంతకుముందు దాసి పెట్టుకున్నది పాత పిండి ఉంటుంది ఇంకా పాత గుణాలు పాత నైజము పాత ఆచారాలు అవి బయటకు వచ్చేస్తా ఉన్నాయి తీసుకొచ్చేస్తే కొత్త పిండి కూడా మంచి పిండి కూడా పిలిసిపోయింది అట్లా ఉంది పర్లో రాజ్యం ఈరోజు అని చెప్తున్నాడు ప్రభు కాబట్టి ఆయన నీ చిత్తము పర్లకు ముందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును కాకంటే ఎట్లా మనము నెరవేర్చుకోగలం చెప్పండి ఫస్ట్ పాయింట్ ఒకసారి రౌల పత్రిక పన్నెండు అధ్యాయం చూద్దాం రౌల పత్రిక పన్నెండవ అధ్యాయము రోముల పత్రిక పన్నెండు అధ్యాయము రెండవ వచనం మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అన్యజనుల ఆచారాలను అభ్యసింపక అంటాడు ఇరిమ కదా మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అంటే ఈ లోకాతీతమైన విధానం మర్యాద అంటే ఒక రకమైన సిస్టమ్ విధానం అంటం ఈ లోకపు విధానాలు పల్లూరాజము పల్లొక దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చినట్లు భూమి మీద నెరవేర్చిన అంటే ఈ లోకపు మర్యాద అయిన చిత్తాన్ని నెరవేరచనీయకుండా అటగిస్తా ఎందుకు అంటే ఈ లోకపు మర్యాద దుష్టు నుంచి పుట్టిందంటాడు కదా ఈ లోకంలో ఉన్నదంతా దుష్టి నుంచి పుట్టిందంటాడు వ్యూహాన పత్రికలో కాబట్టి ఈ లోకపు మర్యాదను అనుసరించద్దు మనం ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమును అయిన దేవుని చిత్తము ఏదో పరీక్షించి పరీక్షించడం చాలా ప్రాముఖ్యమైంది రీసెర్చ్ చేయాలా పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి ఏస్ప్రవ్ పొందింది రూపాంతరం కొండ మీద ముగ్గురున్నారు కదా అక్కడ సాక్షులు పేతురు యోహాను మరియు యాకోబు ముగ్గురున్నారు తర్వాత ఏస్ప్రవ్తో పాటు మరి ఇద్దరున్నారు ముగ్గురే మొత్తం కలిపితే ఆయన రూపాంతరం పొందినప్పుడు మోషే ఏలియాలతంతో మాట్లాడుతున్నట్టు నేను చూపించిన అనేసార్లు వాటి అర్థం కూడా చూపించిన మోషే దేనికి సంబంధించిన వాడు ఏలియా దేనికి సంబంధించిన వాడు మోషే నీటికి సంబంధించిన వాడు ఏలియా అగ్నికి సంబంధించిన వాడు కాబట్టి వారిద్దరు ఏసు సంభాషిస్తుంటారు ఏం సంభాషించింటారో గుర్తించరా అని ఒకసారి నేను ప్రశ్నించిన ఎక్కడ కనిపించే వాళ్ళు ఏం ఆయన కేవలం ప్రార్థనా పూర్వకంగా తెలుసుకోవాల్సిందే కాబట్టి ఇప్పుడు నేను త్వరగా దీన్ని చూపిస్తున్నాను ఈ లోకపు మర్యాదను నువ్వు ప్రతి దశలో ఇది వెంటాడుతుంటుంది మనల్ని కానీ దాన్ని నువ్వు ఆశయించుకొని సమస్తాన్ని పెంటకుపగించుకుంటూ ఉంటావు ఈ లోకపు విధానాలన్నిటిని ఈ ఆచరాలన్నిటిని మీరు ఈ లోకంలో ఉన్నారు కానీ మీరు ఈ లోకస్తులు అంటాడు అదే అధ్యాయంలో కాబట్టి ఈ లోకపు విధానాలన్నీ మనం పాటించద్దు ఏం పాటించాలా పర్లోకపు విధానాలను పాటించాలా ఆపోజిట్ ఒకసారి పరీక్షించుకోండి ఇవన్నీ మనం చేస్తున్నామా లేదా అయితే ఆయన చిత్తము ఈ భూమి మీద అంటే పరిలోకంలో నెరవేరిన చిత్తము భూమి మీద నెరవేరాల నువ్వు స్థిరపరచాలా ఎట్లా స్థిరపరచాలా ఎట్లా దీన్ని నువ్వు ఈ లోకంలో స్థిరపరుస్తావు భూమి మీద ఆయన రాజ్యాన్ని ఎట్లా స్థిరపరుస్తావు పరలోక మందు నెరవేరినట్లు భూమి మీద ఎట్లా నెరవేరుస్తావు ఈ రోజు నుంచి ఛాలెంజ్ తీసుకో మొదటి పాయింట్ ఎట్లా జీవించగలవు ఎట్లా స్థిరపరచగలవు కష్టమే కానీ అసాధ్యమైతే కాదు ప్రతిదీ సాధ్యం ప్రభు కానీ కొంత కష్టం నువ్వు ఒత్తుణీకరింపబడ్డవడమవుతావు నువ్వు ఒక్కరివి ప్రయాసపడుతున్నావు నీ నీతో సహా దాసులు ఎవ్వరు ప్రయాసపడుతున్నారు అందరు నిద్రపోతున్నారు చూపించిన మొన్న దా దాసులు నిద్రించు చుండగా వచ్చి గురుగులు చల్లిపోయాను దేవుని సేవకులు నిద్రించుండగా సైతాన్ వచ్చి గురుగులు చల్లిపోయిన చర్చస్లల్లా అంటే బాగుంటుందా ఏం మాట్లాడుతున్నా బ్రదర్ గెట్ అవుట్ అంటారు అట్లా చెప్తే ఒక చర్చలు అయితే ఇట్లా నిన్ను వాళ్ళు ఉంటరు కొంత వస్తాతులు ఉంటారు ప్రతి చర్చలో దాతాలు అంటారు వాళ్ళని బాడీ బిల్డర్స్ ఇట్లా అమావంతంగా నిన్ను కాళ్ళు పట్టుకొని లేపుకొని పోయి బయట పెడతారు గేట్ బయట చెవులు గలవారు హృదయాలు వాక్యం చెప్తే సహించరు అన్నట్టు పౌరులు చెప్పినట్లు వాళ్ళు సహించరు చర్చ గురించి మాట్లాడుతుండే ఆయన అనిల గురించి ఎప్పుడు మాట్లాడలేరు కాబట్టి మొదటి పాయింట్ ఆయన ఆయన చిత్తాన్ని ఈ భూమి మీద నువ్వు నెరవేర్చాలా నేను అందుకే ఉన్నాను నువ్వు అందుకే ఉన్నావు అని తీర్మానించుకుంటే ఇప్పుడు నేను చూపి సెటిల్ చేయాల ఫస్ట్ పాయింట్ నీతిని అనుసరించి జీవించి ఫస్ట్ పాయింట్ నీ రక్షణని నీ పిలుపును నీ ఏర్పాటును కొనసాగించుకో ఒక్కసారి రక్షణ కొంత సరిపోదు దాన్ని కొనసాగించుకోమన్నాడు పౌరు పౌలా పేతరా బ్రదర్ దాని కొనసాగించుకోవాలి మనం కాబట్టి నీతి మంతునిగా నీతి మంత్రారాలుగా జీవించడం నేర్చుకో ప్రతి క్షణం ఇంట్లోనే కాదు బయటనే ఎక్కడైనా ఆ రీతిగా జీవించడం వలన పరలోకంలో పరలోకం నీతికి సంబంధించింది కదా పరలోకంలో ఏముంటుంది తినడానికి తాడానికి సంబంధించింది కాదు కానీ నీతి మరియు పరిశుధాత్మ ఎందుకే ఆనందం అంటాడు కాబట్టి పర్లో రాజంలో నీతిని అనుసరించి జీవించడం ఉంటుంది కాబట్టి ఈ భూమి మీద ఫస్ట్ పాయింట్ నువ్వు చేయాల్సింది నీతిమంతులుగా జీవించడం కాంప్రమైజ్ కాకుండా ఈ లోకమంతా స్వనీతి అవినీతి రెండు కనిపిస్తాయి అవినీతి స్వనీతి బయటికి నీతిమంతులా కనిపిస్తారు కానీ చీకటి జీవితాలు ఉంటాయి అన్నిలు అంటే అవినీతిగా జీవిస్తారు కాబట్టి వాళ్ళ గురించి మనం ఏమి చెప్పము కానీ దేవుని బిడ్డలు స్వనీతిని ఆధారపడ్డ మనం అట్లా ఉండద్దు నీతి మంత్రులుగా తర్వాత వ్యక్తిగతంగా మరియు కుటుంబ పరంగా రెండవ పాయింట్ ఇది మనం పాటిస్తాం వ్యక్తిగతంగా కుటుంబ పరంగా మనము స్థిరపడాల బలపడాల ఏ సహవాసంలో ఇది ఇంపార్టెంట్ సహవాసంలో ఒకరితోకరు ఒకరితోనొకరం సహవాసంలో హెచ్చరించుకుంటూ బలపరుచుకుంటూ ప్రార్థనలతోనూ విజ్ఞాపనలతోనూ ఒకరినొకరం బలపరుచుకోవాలి కానీ దురదృష్టం ఒక చర్చోడు ఇంకొక చర్చని గురించి తిడుతుంటాడు ఒక పాస్టర్ ఇంకొక పాస్టర్ని గురించి తిడుతూ ఉంటాడు ఇది మనం చూసిన అట్లా వాడు డివైడ్ చేసేసి చర్చిని చర్చి ఒకటే శరీరం కదా సంఘం అనేది ఒకటే శరీరం కదా అన్ని ముక్కలు ముక్కలు అయిపోయినాయి ఎక్కడెక్కడ పీసెస్ అవి ఎప్పుడు జాయిన్ కావాల మూడవదిగా నీ హృదయానుసారంగా సేవ చేయడం నేర్చుకోవాల ఎక్కడ పంపిస్తే దేవుడు అక్కడ పోయి సేవ చేయాలి నీ ఉద్యోగ స్థలంలో నీ కుటుంబస్తుల మధ్యలో నీ బంధువుల మధ్యలో నేను ఎక్కడ నడిపిస్తే అక్కడ పోయి ఒక టైం ఇస్తాడు దేవుడు ప్రతి టెస్టింగ్ అన్నట్టు ఇప్పుడు కాబట్టి ఆయన నీ ఆయన పరిచర్య లేక దేవుని కొరకు సేవ ఎట్లా చేయాలా హృదయానుసారంగా చేయాలి ఎవడో బలవంతంగా పంపించట్లే కదా ఏదో భయంతో కాదు దేవుని ఆరగిస్తారు మనము భయంతో భక్తితోని ప్రేమతో ఆయన ఆరాధిస్తాం ఆయన ప్రేమించడం మనం నేర్చుకుంటాం కాబట్టి సేవ చేస్తాం గుర్రలంగా ఆ రీతిగా పర్లవ రాజ్యంలో సేవ చేయకపోతే నీకు ఆశ్రతులు రావు పర్సనల్ ఎక్స్పీరియన్స్ నాదే చెప్తున్నా హృదయానుసారంగా నీ ఇష్టానుసారంగా నీ హృదయం అంతరంగంలో నుంచి రావాలది ఆసక్తి దేవుని కొరకు సేవ చేయాలని నీ జీవితంలో ఆశీర్వాదాలు ఎదుటి వాడికి కనిపించాలా ఒత్తి చెప్తున్నాను నేను నాలుగవ పాయింట్ అది నాలుగవ పాయింట్ నీ జీవితంలో ఆశీర్వాదము అనేకులకు కనిపించాలా దానికి నిదర్శనం అదే నువ్వు పర్లవ రాజ్యాంగ సంబంధించిన వాడవు ఆయన చిత్తాన్ని భూమి మీద నెరవేర్చిన వాడవు నెరవేర్చిన దానవు అందుకు నీ జీవితం ఆశ్చర్యలు కనిపించాలా దాని కొరకు నువ్వు ప్రయాసపడాలా ప్రభు యాకోబు పెనుగులాడండి మీతో నేను నేను అన్నాడు కుంటి నరం జీవితాంతం కుంటోడు నాకు ఏమున్నా నాకు ఏం నాకు ఆశ్రయం లేకపోతే నేను బ్రతకలేను నాకు ఆశ్రదం అవసరం అని పెనుగులాడిన రాత్రిరంతా ఈ సృష్టిలో ఎవడంతా పెనగలాడలేదు దేవదత్తుతో ఆయన పెనుగులాడినట్లు యాకోబు అందుకే నీక మీద పేరు ఇసాయలు అన్నాడు ఇసాల్ అంటే పెనుగులాడట అనర్థం అంటే ఫైట్ చేసేవాడు అని అర్థం యుద్ధశూరుడు అర్థం ఇప్పుడు అర్థమవుతుందా ఇసాయల్ అంటే ఎవరు యుద్ధం పోరాడవాలి నువ్వు యుద్ధంలో ఉన్న ఈ లోకంలో యుద్ధం ప్రకటించిన సైతాన్ మీద వాని చీకటి శక్తుల మీద వాణి అనుచరుల మీద చీకటి మీద మోసం మీద అబద్ధం మీద దగ కుళ్ళు కుట్ర వ్యభిచారం మోసపూరితమైన జీవితం వాటి మీద నువ్వు విజయాన్ని యుద్ధాన్ని ప్రకటిస్తున్నావు ఎక్కడ మోసం ఉంది యుద్ధం ప్రకటిస్తున్నాను అయితే పోయి కొట్లాడద్దు అని నీ యుద్ధం ఎట్లుంటుంది తెలుసా ఆయన చిత్తాన్ని పర్లకు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేర్చిన గాక ఇవన్నీ ప్రార్థన ద్వారానే సాధ్యమన్న విషయం ప్రభు మాట్లాడుతుంటే ప్రభు నేను నీతిమంతంగా జీవించల సహాయపడి నాకు అవసరం నేను నా కుటుంబికులు నా బిడలు నా భార్య నా భర్త అందరూ ప్రభు మీ అందు స్థిరపడాలా బలపడాల మా హృదయానుసారంగా మిమ్మల్ని సేవించాలా నా జీవితంలో ఆశీర్దాలు నాకు అవి ఇతరులు చూడాలా ప్రభు నా కొరకు కాదు నడుగుతుంది ఇతరులు చూసి వీరి దేవుడు నిజమైన దేవుడు అని అందుని వాళ్ళు అందు నిమిత్తమై నాకు ఐదవదిగా కుటుంబాలని దర్శించడం నేర్చుకోవాలా ప్రార్థన నడిపించాలి ఎందుకంటే వాడు దుష్టుడు కుటుంబాలనే కొడతా ఉన్నాడు కుటుంబాలు ప్రార్థనలో బలపడాలా అందుకొరకు నువ్వు ప్రయాసపడాలా నేను ప్రయాసపడల్లా టచ్ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ కుటుంబాలు దర్శించాలా ఈ ఈ ఈ విధానంలో ఏం జరుగుతుందంటే నువ్వు నీ కుటుంబాన్ని కొన్నిసార్లు నిర్లక్ష్యం చేయాల్సి వస్తుంటుంది అది డేంజర్ అది నీ కుటుంబాన్ని కూడా జాగ్రత్తగా అది నేను జప్త పాయింట్ కాబట్టి ఇతరుల కుటుంబాలను దర్శించడం నేర్చుకోవాలా అదే రీతిగా కొన్ని ముఖ్యమైన స్థలాలు దర్శించడం నేర్చుకోవాలా ఏంది అది హాస్పిటల్స్ మంత్లీ ఒక టూ డేస్ హాస్పిటల్స్ దర్శించడం నేర్చుకోండి అదొక పాటించండి ఒక ప్రాక్టీస్ అలవాటు అయిపోతుంది కొంతకాలానికి వాళ్ళంతా స్నేహితులు అయిపోతారు ఫస్ట్ టైం పోతే నువ్వు కొత్త కాబట్టి కొంచెం భయం భయం అట్లా ఉంటుంది కానీ పోతావంటే అంత నార్మల్ అయిపోతుంది వాళ్ళందరూ గుర్తుపడతారు నేను సెక్యూరిటీ గార్డులు గుర్తుపడతారు ఆయాలు గుర్తుపడతారు నర్సులు గుర్తుపడతారు వార్డ్ బాయ్స్ గుర్తుపడతారు డాక్టర్స్ గుర్తుపడతారు అందరు గుర్తుపడతారు ఎవడ అబ్జెక్ట్ చేయండి నేను నువ్వు పోయి పేషెంట్స్కి ప్రార్థాన్యం చేస్తా ఉంటే హాస్పిటల్ ఏమిటి అయిపోతుంది ఆయన చిత్తం పర్లోకం నెరవేసినట్లు భూమి నెరవేరణ దాకా పరలోకంలో రోగాలు ఉన్నాయా అక్కడ ఏడుపుకూడలేదని ఉంది కదా అది నెరవేరుస్తున్నావు ఈ లోకంలో నువ్వు పోతేనే లేకుంటే కాదు నేను ప్రార్థన చేస్తావాడు స్వస్థత పొందుతాడు కోమాలకెళ్ళి బయటకు వచ్చిన కూడా మనం చూసినాం మన సేవలో ఎన్నో అటువంటి అద్భుతాలు మనం చూసినాం డాక్టర్స్ హోప్స్ లేవంటే ప్రభు మన సేవా పరిచయలో హోప్ తీసుకొచ్చిండి వాళ్ళ జీవితంలో నేను ఇచ్చలేదు ఇంకా అయిపోయింది ఇలా టైం అంటే ఎంతో నిరీక్షణ కలిగిన జీవితం గురించి ఎంతో ఆనందంలో ఉన్నారు ఈ రోజు మనుషులు ఆయన చిత్తాన్ని నువ్వు నెరవేర్చడం కొరికే లోకంలో ఉన్నావు నీ కుటుంబము స్వార్థం కొరకు కాదు ఆరో పాయింట్ సరే ఈ కుటుంబాన్ని దర్శించడం అంటే ఇండ్లు దర్శించడం గృహాలు దర్శించడం పిలిస్తే పోతాము అప్పుడప్పుడు ఏం బ్రదర్ అంతా బాగున్నారో ఫోన్లలో ఎందుకంటే అవకాశాలు లేవు రోజులలో దూరాలు పోవడం హోమ్ల ఫోన్స్ వల్ల దర్శిస్తూ ఉంటాం అందరూ బాగున్నారా సరే ప్రార్థన చేస్తాను ప్రార్థిస్తాం ఎప్పుడు నువ్వు ప్రార్థన చేస్తా ఆ కుటుంబము గౌరపిల రక్తం కిందికి వచ్చేస్తుంది ఫినిష్డ్ ఆ రోజు సైతానం వాళ్ళని ముట్టలేడు ఒక టైం అనాథ ఆశ్రమంలోని దర్శించడం ఒక ఆనవాలుగా పెట్టుకోవాలి ఒక ఆచారంగా పెట్టుకోవాలి వారికి పోయి పెట్టాల నువ్వు ఉపాసం ఉన్నప్పుడు నీ ఉపాసపు ధనము పోయి వాళ్ళకి పెట్టి ఖర్చు చేయాల చాలా పవర్ఫుల్ సేవర్ది నీ దగ్గర ఫ్రీ క్లోత్స్ ఉంటే టైట్ అయిపోయిన క్లోత్స్ వాడని బట్టలు ఉంటే పెదవాళ్ళకి ఇచ్చేసేయాల వస్తువులు నీ కొన్ని వస్తువులు ఉంటే మన దగ్గర నేను కొన్నిసార్లు కొంతకాలం కింద చూపించిన ఒకసారి వాక్యంలో మనకు బలహీనమైన అలవాటు ఏం వాడని ఆ పాత్రలన్నీ అటకల మీద పెడతాం లేక మంచాల కింద దూరుస్తాం ఆ ఎవరికన్నా ఇవ్వచ్చు కదా పేదవాళ్ళకి లేదు పేదారు ఎక్స్చేంజ్లో కొనుక్కుంటున్నాం పేదారు కుక్కర్ వాడు రెండు వందలు ఇస్తాడు అసలు దాని విలువ మూడు ఉంటుంది ఆ రెండు వందల కొరకు నువ్వు ఎక్స్చేంజ్కి పోతావు అది నువ్వు పేదవానికి ఇవ్వచ్చు కదా నీ కుక్కర్ నువ్వు ఎట్లా కొత్త తీసుకుంటున్నావు రెండు వందలు అయినా బ్రు అదంటే అరే మళ్ళీ ఎన్నో సంవత్సరాలు వాడినావు కదా దాన్ని ఎందుకు రెండు వందల గురించి ఆశపడుతుంది మైండ్ అట్లా తయారైపోయింది అన్నట్టు మనల్ని ఇంత క్యాల్కులేటివ్గా ఇచ్చేసేయాల క్లీనప్ చేయాలని కొత్తవి వస్తుంటాయి కొత్త బట్టలు వస్తాయి కొత్త వస్తువులు వస్తూ ఉంటాయి ఆ రీతిగా మనము పర్లోకంలో తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ఇక్కడ దాన్ని కొనసాగిస్తున్నాం భూమి మీద ప్రతి ఏడవ పాయింట్ ప్రతి ఒక్కరితోనే స్నేహాభావం కాడానికి ప్రయత్నిస్తాం కొన్నిసార్లు కష్టం అనిపిస్తుంది నీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళతో స్నేహంగా ఉండడం ఎంతో ప్రయత్నం చేస్తే ఎంత కష్టం అంటే అంత కష్టం అది వీడు నా నిన్ను ద్వేషిస్తుండు నువ్వు అయినా కానీ అంటున్న స్నేహభాగం ఉండి హోల్ హార్టెడ్గా మాట్లాడుతూ సుదయం బిప్పి చాలా కష్టం నేను చెప్తున్నా చాలా కష్టం అది ఎక్కడన్నా నువ్వు వేస్తారని లేక ఎక్కడన్నా నీ ద్వేషం బయటకు వస్తుందా ఈ ఆత్మ నుంచి నాకు విడుదల కల్పించి అన్న ప్రార్థన నీకు అవసరం పాయింట్ నీ పిల్లలని ప్రభుత్వంతో నడిపించాల ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఎందుకంటే ఆయన పిల్లల్ని ఎందుకు ఇచ్చిండా కూడా మీకు అర్థం కావాలా ఆయన పిల్లల్ని ఎందుకు ఇచ్చిండా అంటే ఆయన చిత్తాన్ని భూమి మీద నెరవేర్చడం కొరకు నీ తదనంతరం నీ పిల్లలే ఆయన ఇంజనీర్లని డాక్టర్లను చేసి పంపిస్తే వాడు ఇంకేం సేవ చేస్తాడు ఏం ఇచ్చి ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తాడు వాళ్ళు చెప్పాలా నువ్వు చేయాలా సేవ నువ్వు ఇంజనీర్ దేవుని సేవ చేయాలి నేను మా పాపకు చెప్తున్నాను అక్కడ అమెరికాలో ఉంటుందో పాప అప్పుడప్పుడు పోయి ఆర్ఫనేజెస్ పోయి అక్కడ నువ్వు వాళ్ళకి ఏమన్నా డబ్బులు ఇచ్చిరా ఏమైనా కొనుక్కొనిపోయి ఇచ్చిరా నువ్వు ఏ చర్చ్కి పోతే ఆ చర్చికే నీ దశమ భాగం ఇచ్చేసిరా లేదు లేని ఇండియాకి పంపిస్తునంటే వద్దు అది తప్పు విధానం నువ్వు ఎక్కడ చర్చ్ అటెండ్ అవుతున్నావో అక్కడ పోషింపబడుతున్నావు కాబట్టి నీ నీ దశమ భాగంలో అక్కడికి తీసుకొని పోవాలా వాటిని తీసుకొని రా అంటున్నాడు కదా దేవుడు మళ్ళీ గ్రంథంలో వాటిని తీసుకొచ్చి ఇచ్చి నన్ను అప్పుడు శోధించు అప్పుడు నన్ను పరీక్షించు నేను ఎందుకు మిమ్మల్ని ఆశ్రయించాను అంటాడు అదొక సీక్రెట్ అవి ఇవ్వకపోవడం వల్ల చాలా మంది ఎందుకంటే అది ప్రభుధి అంటాడు నేనే కదా నీకు ఎవ్రీ మంత్ శాలరీ ఇస్తుంది నీకు రకరకాల ప్రాజెక్ట్స్ ఇచ్చినాయి రకరకాల అసైన్మెంట్ ఇచ్చినాయి ఎక్కడెక్కడి నుంచి నీకు డబ్బులు వస్తున్నాయి అవి ఇచ్చిన ఎవడు నేనే కదా నీకు మంచి ఆరోగ్యం ఇచ్చి అంత దూరం పంపించిన ఎందుకు నువ్వు అవి చూపించాలి అక్కడ వాళ్ళకి వెలుగుని దాని తర్వాత డబ్బులు వస్తున్నాయి మళ్ళీ అవి ఇచ్చింది కూడా నేనే కదా కాబట్టి పిల్లలని ప్రభుల్లో నువ్వు నడిపించాల వాళ్ళకి నువ్వు టైం స్పెండ్ చేయాలి సాయంత్రం పూట వాళ్ళ తను వాళ్ళకి పాటలు నేర్పాల ఈరోజు పిల్లలకి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఒక్కటి రావు అసలు మనకే రావు వాళ్ళకేమొస్తాయి పాపం మనమే పాడవాళ్ళు మన పూర్వీకులన్నవే పాడినరు అవి ఎంతో బాగుంటాయి పాటలు ఎంత జాగ్రత్తగా వాళ్ళు రాసినారు రాగాలు పాదాలు ఇవన్నీ ను పాటించకపోతే ఆయన చిత్తాన్ని నెరవేర్చిన వాడవు కావు ఇవన్నీ నెరవేరాలా అంటే ఆయన చిత్తము ఈ లోకంలో నెరవేరాలంటే సమర్థవంతమైన ప్రార్థన అవసరం ఇంతకుముందు మనం చూసిన ఈ యొక్క ఉపమాన అన్నిట్లలో ముఖ్యంగా ఒకటి నేర్చుకున్న విషయం ఏంటంటే పర్లోక రాజ్యము ఏ రీతిగా ఆయన చిత్తాన్ని నువ్వు ఎట నెరవేర్చాలనో జ్ఞాపకం చేయబడుతుందంటే పర్లోక రాజ్యంలో ఉన్న జీవితము ఈ లోకంలో జీవించాలా మనుషులందరూ దానికి నువ్వేం చేయాలా నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ పర్లోక రాజ్యం తయారు చేసుకోవాలా దానికి ముఖ్యంగా ప్రార్థన జీవితం ప్రతిదీ ప్రార్థనతోనే మనం కొనసాగించాలా ముందుకి నీ కుటుంబీకులను అంతే ప్రార్థనలు ఎత్తి పట్టుకోవాలా అయితే ఇది ఎట్లా సాధ్యం బ్రదర్ అంటే అపోస్ట్ల బోధలో మనం అది నేర్చుకున్నాం అపోస్ట్ల బోధ మనకు ఒక మోడల్ అన్నట్టు అందుకే అపోస్లకరం చదవాల వాళ్ళు ఎట్లా ఆరాధన నడిపించరు వాళ్ళు ఎట్లా చర్చని నడిపించరు వాళ్ళు ఎట్లా సువార్థ పని చేసిండ్రు వాళ్ళు పరిచర్యలు చేసిండ్రు ఐదు పరిచర్లు ఉంటాయి కదా ఆ ఐదు పరిచర్యలు ఒక్కొక్కటి ఎట్లా చేసిండ్రు వాళ్ళు అవన్నీ వాళ్ళు గ్రహించరు ఎవరికి ఏ తలాంతి ఇచ్చిండో వాళ్ళు గ్రహించి వాళ్ళు ప్రోత్సహించరు తర్వాత అపోస్ట్ల బోధ ప్రతి ఇంట ఇంట చర్చి నడిపించారు ఈరోజు బిల్డింగ్స్ కట్టుకొని సెటిల్ అయిపోయినారు ఇంటలో చర్చిలు మాయమైపోయినాయి అక్కడ మోసగించండి సైతాన్ ఓల్డ్ టెస్టిమెంట్ పాత నిబంధన టెంపుల్ విధానాలు తీసుకొచ్చేసుకున్నారు ఈరోజు అసలైన టెంపుల్ మర్చిపోయినారు అదే కుటుంబమే దేవుడి గారు సంఘం భర్త యాజకుడు భార్య సపోర్ట్ భర్త పాస్టర్ భార్య పాస్టర్ అమ్మ పిల్లలు చర్చ్ మెంబర్స్ ఎక్కడనే అడదు ఎక్కడ ఉన్నాయి ఆ ఫ్యామిలీస్ వాళ్ళు ప్రతి ఇంట రట్టే విరిచిండ్రు ఈరోజు విరుస్తున్నారా చర్చెస్లల్లా చర్చి ఫ్యామిలీస్లల్లా నువ్వు లేదు నువ్వు చర్చిలో వచ్చి తీసుకోవాలా మీ ఇంటి దగ్గర లేదు కానీ అపోజిస్లో ప్రతి ఇంట చే విరిచిన మేము చేసుకుంటాం మా ఇంట్లో పిల్లలు మేము నేనే బల్ల విరుస్తా మా ఇంట్లో కాబట్టి నేను ధైర్యంగా చెయ్యాలా ఎందుకు మొహమాటం ఎందుకు వెనుక ముందు ఆలోచించడం నేను అనేది ఏంటంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చాలంటే నువ్వు అప్పోస్తుల బోధని నీ జీవితంలో పాటించాలా నువ్వు ఎక్కడ పోతే అక్కడ పాటించాలా ప్యారాడైస్ బిర్యానీ ఎంతమందిన్నారో నాకు తెలియదు కానీ ప్యారాడైస్ బిర్యానీ వాడి ఎన్ని దుకాలు ఉన్నాయో ఎక్కడెక్కడ షాప్స్ ఉన్నాయో వాడిని ఎక్కడమైనా ఒకటే లాగా ఉంటుంది టేస్ట్ ఫుడ్ చెప్తున్నారు నాకు అట్లనే కేఎఫ్సీ చికెన్ తిన్నింటారు అందరు చాలా మంది తినింటారు మన గ్రూప్లో కేఎఫ్సీ చికెన్ ఏ స్టాల్లో ఏ స్టోర్లో పై కొన్నా ఒకటేలాగా ఉంటుంది టేస్ట్ ఎందుకు అంటే వాళ్ళు దాన్ని అట్లా పర్ఫెక్ట్ చేసిరు టేస్ట్ ఫిక్స్ చేసి పెట్టారు ఎంత ఎంత మసాలాలు వేయాలా ఎన్ని క్వాంటిటీస్ ఎన్ని కిలో ఎన్ని కేజీల చికెన్కి ఎన్ని ఎన్ని ఎన్ని ఎంత మోతాదులో మసాలాలు వేస్తే ఆ టేస్ట్ అట్లనే ఉండిపోతుంది అది వాళ్ళు పర్ఫెక్ట్ చేసుకున్నారు ఆ టేస్ట్ అమెరికాలోనే అట్లనే టేస్ట్ ఉంటుంది ఇండియాకి వచ్చినా అట్లనే టేస్ట్ ఉంటుంది ఇంకెక్కడ ఏ దేశం పోయినా టేస్ట్ ఉంటుంది అది విధానం పర్లో రాజాన్ని నువ్వు ఈ లోకంలో స్థిరపరచాలంటే అప్పోస్తులు ఎట్లా చేసినో అట్లా నువ్వు ఇట్లా చేయాలా ఈ లోకంలో నీ కుటుంబంలో అప్పస్తుల బోధన తీసుకొని రాగలవా వాళ్ళ పాట వారి విధానాలు తీసుకొని రాగలవా ఈ లోకపు విధానం నుంచి బయటికి తీసుకొని రాగలవా దీని దగ్గర ఈ లోకపు ఆచారాలని పాటించొద్దు ఈ లోకపు విధానములను పాటించొద్దు ఈ లోకపు మర్యాదను అనుసరించొద్దు అపోస్ల బోధని అనుసరిస్తాం అసలైన బోధ కాబట్టి బోధయ్యే అపోస్ల బోధ పాట పాడతారు కానీ అవి ఏమిగా అనిపించావు నేను చూసిన చర్చస్లల్లో పాట పాటుకుంటారు కానీ అసలైనది ఏంటో తెలవాలా కాబట్టి అపోస్ట్ల బోధని నీ జీవితంలో నువ్వు అవలంబించుకోవాలా ఎందుకంటే అది పర్లోకంలో తండ్రి చిత్తం భూమిది ఆరంభమైంది రెండు వేల సంవత్సరాల క్రితం ఇప్పుడు నువ్వు ఎక్కడమైనా అపోస్ల బోధ పాటించాలా లేదు నేను బ్యాప్టిస్ట్ బ్రదర్ నేను హెబ్రోన్ బ్రదర్ నేను పెంతకోస్త బ్రదర్ నేను ఇది బ్రదర్ నేను అది బ్రదర్ నేను ఆంగ్లికన్ బ్రదర్ నేను మెస్పా బ్రదర్ నేను అసెంబ్లీస్ బ్రదర్ ఇవన్నీ మనుషుల కల్పితాలు తండ్రి చిత్తము అపోస్ల బోధ వాళ్ళు ఎట్లా చేసినో సేవ నువ్వు అట్లా చేయాల వాల్ ప్రతి ఇంటర విల్చరు నువ్వు అంతే ప్రతి ఇంటర విలవాల ఇల్లొకపు మర్యాద పాటిస్తే సైతాన్లొచ్చి కూర్చుంటాయి నీ కుటుంబంలో నువ్వు పర్లోకపు బోధని పాటిస్తే పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసిస్తాడు దేవదూతలు మీ ఇంట్లోంచి కూర్చుంటారు ప్రతి రోజు కాబట్టి ప్రతి స్థలంలో నువ్వు అయిన రాజ్యాన్ని స్థిరపరచాలా ఇక మీదట ఎట్ల స్థిరపరచాలా అపోసుల బోధ ద్వారా ప్రార్థనల ద్వారా ఎడ తగక ఏక తాత్పర్యంతో సేవ ఆచరించారు ఏసుక్రీస్తు నామన్న పాప్సం ఇచ్చారు ఏ శ్రీ క్రీస్తు సమస్తం చేసిండ్రు ప్రతి ఇంటలో టెగర్చారు ప్రతి రోజు రొట్టె ప్రతి ఇంటింటికి దర్శించిండ్రు ఇష్టం కొలది వాళ్ళ సంపాదనలోని భాగం తీసుకొచ్చి కానుకల రూపకంగా దశ భావ రూపంగా ఆ అపోస్ల కాళ్ళ దగ్గర పడేస్తే వాళ్ళు దాన్ని పేదవాళ్ళకి పంచారు ఎవరికి తక్కువ వాళ్ళకి పంచరు తగినట్లుగా ఈ లోకపు విధానాలు పాటిస్తే మరి పాటిస్తే నువ్వు సైతాన్ని రాజ్యాన్ని స్థాపిస్తున్నావు మనం దాన్ని అసహించుకుంటున్నాం అందుకే వాళ్ళు మనల్ని అటాక్ చేస్తూ ఉంటాడు ప్రతి ఫ్యామిలీ మెంబర్స్ ని మన జీవితాలన్నీ కానీ మీకు నేను అస్థీకర్స్ చూపించిన కనీసం ఫార్టీ ఫైవ్ మినిట్స్ మీరు ప్రతిరోజు భాషలలో దేవుని స్థుతించగలిగితే ఏ డీమన్ స్పిరిట్స్ నీ శరీరంలో ఉండవు ఏ రోగాలు నీ శరీరంలో ఉండవు అది గ్యారెంటీ నేను చెప్తున్నా అవన్నీ నేను విడిచిపెట్టి పోవాల్సిందే ఈ లోకపు విధానం నువ్వు డాడర్ పోతే నీకు ఇది నాకు అది లేదు ఎందుకంటే నన్ను నేను చూసుకున్న భవిష్యత్తులో నేను ఎట్లా ఉంటాను దీర్ఘాయుష్మంతుడు అవుతావని వాక్యం ఉంది కదా అది నేను చూసుకున్నాను ఈ ఈయన చెప్పింది అబద్ధం ఈ లోకపు మర్యాద నీ రిపోర్ట్స్ ఇలా చెప్తున్నాయి నీ బ్లడ్ టెస్ట్ ఇట్లా చెప్తుంది నా బ్లడ్ టెస్ట్ అలా చెప్తుందేమో కానీ నా భవిష్యత్ ఇట్లా లేదు నా భవిష్యత్తులో దీర్ఘాయుష్మంతుడు అవుతూ వాక్యం నేను అది చూసుకుంటా నా లైఫ్లో థర్టీ ట్వంటీ ఇయర్స్ క్రితం నీకు ఖచ్చితంగా డయాబెటీస్ ఉంది అన్నాడు నాకు ఉండదు అని ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిన తర్వాత కూడా నాకు లేదు ఈరోజు నీకు అలర్జీస్ ఉంటాయన్నాడు లేదు నాకు లేవు అలర్జీస్ ఇప్పుడు ఎందుకంటే నేను అది చూసుకుంటున్నా పర్ఫెక్ట్ అందుకు నేను దేవుణ్ణి ఆ రీతిగా భాషల్లో దేవుణ్ణి శుద్ధిస్తూ ఉంటాను ప్రార్థిస్తూ ఉంటాను నాన్ స్టాప్ ఎందుకంటే దేవుణ్ణితో నువ్వు సంభాషిస్తున్నప్పుడు దుష్ట శక్తులు ఎట్లా రాగలవు నీ ఈ శరీరంలోనికి అగ్ని ఉంటుంది కదా ఆయన అగ్నిదేవుడు కదా దహించ అగ్ని కదా ఆయన ఆయన అగ్ని ఎదుట ఎటువంటి శక్తులు ఉండలేవు భరించలేవు కాబట్టి పర్లోకానికి సంబంధించిన విషయాలను గ్రహించిన మీరు వాటిని పాటించడం నేర్చుకోండి మీ కుటుంబాలలో నేర్చుకోండి ప్రతి ఒక్కరి జీవితంలో వాటిని మీరు ప్రకటించండి పరలోక రాజ్యానికి సంబంధించిన విషయాలని దేవునికి సంబంధించిన విషయాలని సంభాషించండి ప్రతి స్థలంలో మీరు చేసే ఉద్యోగ మీ కుటుంబంలో మీరు రెగ్యులర్గా పరలోకానికి సంబంధించిన విషయాలు మాట్లాడితే మీ పిల్లలు దేవుడి నుంచి దూరం అవుతారు చిన్నప్ప నుంచి ప్రార్థనా పూర్వకంగా వాళ్ళు నడిపిస్తే వాడు దేవునించి ఎందుకు దూరమవుతాడు దేవునించి దూరమైతే ఈ లోకపు విధానాలు పాటిస్తాడు ఈ లోకంలో తిననుడు తాగడం సిగించడం ఇవే కదా ఎంటర్టైన్మెంట్ చెప్పిందను ఎంటర్టైన్మెంట్ హాబీ ఇది ఆహ్లాదకరమైన జీవితం కోరుకుంటారు పూటి కూటి కొరకు అన్ని నిర్లక్ష్యం చేస్తారు దేవుని యొక్క విధులన్నిటినీ బైబుల్ జ్ఞానం జీరో ఉంటుందాకి ఇంకా చిన్నప్పటి నుంచి అట్లా పెరగలేదు కాబట్టి ఎటువంటి వాతావరణంలో పెరిగితే అట్లనే గుణగణాలు అవుతాయి సైతాన్ని వాతావరణంలో గణ గురితే సైతాన్ని బిడల్లాగా తయారవుతారు దేవుని వాతావరణంలో పెరిగితే దేవుని బిడల్లాగా అవుతారు అటువంటి దేవుని వాతావరణము దేవుని రాజ్యాన్ని మన కుటుంబంలో మనము స్థాపించాల మన ఉద్యోగ స్థలంలో స్థాపించాలా ఎవడ మా మొహమాట పడకుండా స్థాపించాలి ఆఫ్టర్ ఆల్ ఏముంది ఉద్యమం ఇంకో ఉద్యమం వస్తుంది మనం చివరిగా పర్లో రాజ్యము ఆయన చిత్తం పాలకు నెరవేర్చినట్లు భూమి నెరవేరునుగాక పాటలతో ఆత్మీయ పాటలు పాటలలో ఆత్మ అభిషేకం జరగాల అటువంటి పాటలు ఎన్నుకోండి అందరూ కలిసి పాటలు పాడే పాటలు ఎన్నుకోండి ఆ రీతిగా నువ్వు పాడగలిగితే ఆయన దేవరాత్రంలో అక్కడ స్థుతులు ఉంటాయి కాబట్టి ఇక్కడ కూడా స్థుతులు ఉండాల దేవరాత్రులు నువ్వు ఉద్యమ చేసుకోవచ్చు నువ్వు ఏ పని చేస్తున్నా దేవుని స్థితించుకుంటే చేయొచ్చు కాబట్టి అటువంటి జీవితం ప్రభుత్వం మనకందరికీ అనుగ్రహించాలి ఎప్పుడైతే ఈ లోకపు మర్యాదని నువ్వు పాటిస్తావో ఈ లోకంలో రోగాలన్నీ నీకు ఈ లోకంలో అలజడి ఎక్కడ చూసినా కన్ఫ్యూజన్ అవన్నీ నీ కన్ఫ్యూజన్లు ఎప్పుడైతే నువ్వు పర్లోక రాజ్యాన్ని స్థాపించడానికి ప్రయాసపడుతుంటావో ప్రతి రోగం నుంచి నీకు విడుదలగలుగుతాయి నీ చుట్టూ ఉన్న మనుషుల నుంచి అవి విడుదల వెళ్తా ఉంటాయి వాళ్ళందరూ స్వస్థతలు పొందుతూ ఉంటారు అటువంటి కృపని ప్రభు మనకు అనుగ్రహించలేసి నేను సంబంధమైన విషయాల నుంచి మనం దూరం కావాలా పర్లోక రాజ్యాన్ని మన జీవితాలలో స్థాపించుకుందాం మన బిడ్డల జీవితాలలో స్థాపించుకుందాం మన భార్య భర్తల జీవితాలు స్థాపించుకుందాం ప్రతి స్థలంలో ఉద్యోగ స్థలంలో మనం స్థాపిస్తద్దాం మొహమాట పడద్దు సిగ్గుపడద్దు ఎవడేమనుకున్నా కానీ మొహం మాట పడద్దు మన అభివృద్ధిని చూసి వాడు గ్రహించలే వీరి దేవుడు దేవుడు అని ఒక ఆర్ఎస్ఎస్ వ్యక్తి నాకు ఒకప్పుడు బాస్ ఉండే నేనంటే చాలా అసహ్యమాయనకి అసలు నన్ను సహించలేడు ఎందుకంటే క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఆయన అన్నాడు అందరి ముందు ఇంగ్లీష్లో జీజస్ ఇతనితో పాటు ఉన్నాడు అని చెప్పాడు కాబట్టి నేను ఇంతగా ప్రయాసపడి ఆయన చిత్తాన్ని అక్కడ స్థాపించగలిగిన ఒక అన్యుడు కఠినంగా ఉండేవాడు నన్ను ద్వేషించేవాడు నా గురించి సాక్షిమిస్తుండే జీజస్ ఈజ్ రియలీ విత్ హ్యూమన్ నల్గొండలు ఇంకొక ఆర్ఎస్ఎస్ లీడర్ ఈ మధ్య నా గురించి చెప్తుంటే నేను ఎంతమంది క్రైస్తలను చూసిన కానీ ఈజ్ అ పర్ఫెక్ట్ క్రిస్టన్ అని సాక్ష్యం నా గురించి నేను చాలా మంది క్రిస్టన్లు చూసిన అంత సగం సగం అంత దొంగలు ఇట్లా మాట్లాడుతుంటారు నా గురించి చెప్తున్నాడు ఆయన ఒక్కని కృష్ణ పర్ఫెక్ట్ క్రిస్ అంటే అతనిలో ఎందుకు చెప్పగలిగిన వాళ్ళు మన గురించి సాక్షాత్ నేనేదో గొప్ప చూపించుకోవడం కొరకు కాదు నేను ఎట్టగా ప్రయాసపడుతున్నాను ఆయన చిత్తాన్ని భూమి మీద నెరవేర్చడానికి అనిలకి చెప్తా మొహమాట పడకుండా రుజువు పరుస్తా కూడా వాళ్ళకి ఆయన నేర్పిస్తాడు ఇవన్నీ నీ జీవితానికి యుద్ధం కదా నీకు నేర్పిస్తాడు ఎట్ట యుద్ధ అందరం యుద్ధశూర్లం పరిగెత్తుతాం అండ్ రాజ్యాన్ని ఈ లోకంలో స్థిరపరుస్తాం ఇక మీదట కాంప్రమైజ్ కాం సిగుపడము దుఃఖపడము మూలగం అలగం పరిగెత్తుతా ఉంటాం సింహం వల్లే గాండ్రిస్తూ పరిగెత్తాల మనం మనం మనం ఆరుస్తున్నామంటే దుష్ట శక్తులు గజగజ వనికి పారిపోలం మనుషులను విడిచిపెట్టి అటువంటి సేవల పాపడం నడిపించాలని మనం ప్రార్థిస్తాం నువ్వు ఎక్కడ పోయినా పరలోక రాజ్యాన్ని స్థాపించు అటువంటి కృప భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తాడని నేను నమ్ముతున్నాను లాడ్ జీసస్ మీకు ఎంతో వదనాలు ఇస్తయ్యా ప్రభా నీ చిత్తం పలుపు నెరవేర్చినట్లు భూమి మంది నెరవేరును అని ప్రార్థించమంటున్నారు మేము అట్లా ప్రార్థిస్తున్నాం మేము కేవలం ప్రార్థిస్తలేం ప్రభా దాన్ని మేము పాటిస్తున్నాం ఇక ఇంతకాలం మీరే మాకు శాఖలోని నడిపించినారు ఇక మీదట కూడా మీరే మాకు శాఖలోని నడిపిస్తారు కాబట్టి నేను ఈ లోకపు విధానాలు మేము పాటిస్తలేం ఈ లోకపు ఆచారాలు మేము పాటిస్తలేం వీళ్ళకొపు మర్యాదని మేము పాటిస్తున్నాం అధిగతించ పుతుంతరంలో మేము పర్లోకపు బితునాలు పాటిస్తున్నాం అప్పసల మేము వెంబడిస్తున్నాం అటువంటి కృపభాగ్యాన్ని మాకు అనుగ్రహించి కాంప్రమైజ్ కాకుండా ప్రభావా చిత్రాన్ని నెరవేరుస్తాం మా కుటుంబాలలో మా బిడ్డల జీవితాలలో మా బంధుమిత్రుల మధ్యలో ఒకరొక ప్రతి ఒక్క జీవితాలలో ముఖ్యంగా ఎక్కువ సమయం మేము అక్కడ కాబట్టి మేము అక్కడ దీన్ని పాటించడం స్థిరపరచాలా మనుషులకు ఇష్టం ఉండకపోవచ్చు కానీ ఒక్కసారి వాళ్ళు వెలుగుని చూసినప్పుడు వీరి దేవుడు జీవంగంలో దేవుడు అని వాళ్ళు సాక్షిస్తున్నారు ప్రభా అటువంటి సాక్ష్యంలో జీవితంలో మేము ముందు కొనసాగులాగానే సాయపడమని ఇక్కడ వింటున్న వాళ్ళందరినీ ఆశ్రయించండి ప్రతి ఒక్కరి జీవితాలలో మేము సంపూర్ణమైన విడుదల ప్రకటిస్తున్నాం స్వస్థతలు ప్రకటిస్తున్నాం ప్రతి చీకటి శక్తులను పాలదొలుతున్నాం ప్రతి ఒక్కరి కుటుంబంలో నుంచి నువ్వు నీ గద్దెని దించి వేసేస్తున్నాం పగ పగల ఉండడానికి వీలేదేశాను నీకు ఆజ్ఞాపిస్తున్నా ప్రతి అనారోగ్యం నుంచి ప్రతి ఒక్కరికి నేను సంపూర్ణమైన స్వస్థత ప్రకటిస్తున్నాను గెట్ అవుట్ ఆఫ్ దియర్ లైఫ్ ఆఫ్ డిసీజెస్ సిక్నెసెస్ వీక్నెసెస్ ఐ టార్మెంట్ యూ ఇన్ ద్లడ్ నేమ్ ఆఫ్ ఆఫ్ దయర్ లైఫ్ ప్రభు ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి మీ వెలుగుని ప్రకటించాలా మీ యొక్క రాజాని స్థిరపరచాలా అటువంటి జీవితం ప్రతి ఒక్కరికి అనుగ్రహించామని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి ఆ మెయిన్ ఏసు క్రీస్తు కృపాస్తమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తొడైండునగాక ఆ మేన్